కలు మూసుకుని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మహోన్నతడా కృపా కనిక రంగుల దేవ ఏసానికి వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి సర్వలోక సృష్టికర్త సర్వోన్నతడా మహోన్నతుడా నా ప్రాభ నీ వేలాది వందనాలు ప్రాభం ఇదే నా తండ్రి ఇక్కడి చిన్న కాలం అంతేనైనా మమ్మల్ని కాచి కాపాడి ప్రాభ మీరెక్కల చోట మమ్మల్ని భద్రపరిచిన తండ్రి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం వరకు నా తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందు కనుక వేలాది వందనాలు ప్రాభ ఇదో నా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావం నా తండ్రి మీ నామన్న మేము పొడి ఉన్నాం ప్రాభ నా తండ్రి మీరేనైనా మా మధ్యలో దిగండి ప్రభావ మీకే స్తోత్రాలు ప్రభావ నా తండ్రి మీటింగ్ అంతట్లో మీరే తోడైండి ప్రభా మీరేనా ఆధిపత్యం వహించండి తండ్రి ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ప్రభా మీరేనా మీటింగ్ అంతటి ద్వారా తోడైండి ప్రభా రాణాయన బిడ్డలని నడిపించండి ప్రభా పాటల ద్వారా మీరే మహిమనుందండి తండ్రి వాక్యం ద్వారా మీరే మాట్లాడండి ప్రభ నా తండ్రి నాయన ప్రతి ప్రార్థనకు మీరే జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇది నా తండ్రి నా ప్రభా ఈ యొక్క ధన్యత మాకు అనుగ్రహించినందుకే నీకు వేలాది వందనాల స్థుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా థ్యాంక్ యూ సమస్త మహిమా ఘనత ప్రభావం యుగయుగంలో మీకే చెల్లిస్తున్నాం ప్రాభ అతని మీటింగ్ అంతట్లోనైనా మీరే ఆధిపత్యం వహించి మీరు అమ్మానికి మీరు మహిమనుందమని ఏసు క్రీస్తు పరిశుద్ధం నమం అడిగి పెడుకుంటున్నాను తండ్రి ఆమెగుణాల సంపన్నుడా స్థుతిగా నాల భారసు జీవిను నిత్యముని నీడలు ఆస్వాదిను నీ మాటల మకరందము జీవిను నిత్యముని నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్థుతిగానాల వా జీవిను నిత్యముని నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవిను నిత్యముని నీడలు ఆస్వాదిను నీ మాటల మకరందము सैनी जीवे ना ब्रतक ब्रतक मारे ये सैयानी तो जीवे ना ब्रतक ब्रतक मारेट्यड़ेरंग इधी रक्षांद మే నాట్యమాడేను అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుతి నల వారసుడా జీవింతోను నిత్యము నీ నీడలు ఆస్వాదింతోను నీ మాటల మకరంత ము జీవిను నిత్యము నీ నీడలు ఆస్వాదింతను నీ మాటల ఏ సయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించేనే ఏ సయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించేనే నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలు నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలు సుగుణాల సంపన్నుడా స్థుతిగా నలవారసుడా జీవితును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవితును నిత్యముని నీడలు ఆస్వాదింతును మాటల మకరం ఏ సయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే ఏ నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే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 జీవిను నిత్యముని నీడలు ఆస్వాదింతోను నీ మాటల మకరందము జీవితను నిత్యముని నీడలు ఆస్వాదంతోను ని మాటల మకరందము జీవితను నిత్యముని నీడలు ఆస్వాదింతోను మాటల మకరందము జీవింతును నిత్యముని నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా అలలు అలలుయారు ఓకే మనం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము అందరూ ప్రాథనలో ఎక్కిభవించండి పరలోక మందున్న తండ్రి నా ఏసయ్య నీకే వందనాలు తండ్రి నీకే స్తుతులు స్తోత్రంలో తండ్రి కనికరం గల తండ్రి కృప కలిగిన తండ్రి జీవం కలిగిన జీవాధిపతి అయిన న్యాయాధిపతి అయిన దయాదాక్షిణ్యుడా కనికర మహోన్నతుడా సర్వోన్నతుడా కృపామైడ సమాధానకర్త ఆదానకర్త నా తండ్రి ఏసయ్య నీకే వందనాలు నా తండ్రి నా ప్రభావ నీకే స్తోత్రంలో తండ్రి ఈ గడిచిన కాలం తండ్రి నువ్వు కాచి కాపాడి దివారాత్రంలో తండ్రి కంటి పాపాలే కాచి కాపాడి తండ్రి యొక్క దినముకు తండ్రి నీ యొక్క నూతన కృప ఇచ్చాయి మమ్మల్ందరినీ సజీవ లెక్కలో ఉంచుకొని తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో భాగ్యము ధన్యత ఇచ్చిన పరలోక తండ్రి ఏసఐ నీకే వందనాలు స్థుతులు సూత్రంలో తండ్రి సమస్త మహిమా ఘనతా ప్రభావంలో తండ్రి ఏసై యుగ యుగంలో గములు కలుగును గాక హలెలు తండ్రి ఇదిగో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా ప్రభా నాయన నీ యొక్క ఆత్మ నడిపింపునైనా తండ్రి నీవేనాయన నీ సత్యాన్ని తండ్రి నీ స్వరం వినిపించమని మీరే తండ్రి నాయన మమ్మల్ందరినీ భాగ్యులుగాను ధనవంతులు గాను ఐశ్వర్యవంతులుగా నీ స్వరం విని మేము ఆ రీతిగా ఏ రీతిగా మీరే మాట్లాడమని ప్రార్థిస్తూ నా జరేడైన పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ ఓకే బ్రదర్ ఫస్ట్ పేతురు ఫస్ట్ పేతుడు రెండో అధ్యాయంలో నేను చదువుతున్నాను పదిహేడవ వచనం చదువుతున్నాను ఆ పదిహేడు ఫస్ట్ పేతుడు రెండో అధ్యాయం పదిహేడవ వచనం అందరినీ సన్మానించుడి సహోదరులను ప్రేమించుడి దేవునికి భయపడుడి రాజును సన్మానించుడి చూడండి మన తండ్రి మన ప్రభు ఏం చెప్తున్నారంటే అందరినీ సన్మానించుడి అంటున్నాడు అంటే మనమంతా దేవుని ఏక మనసు ఏక హృదయం కలిగిన వాళ్ళమే మనమంతా అయన మన కోసం ఆ పరమును వేడి ఈ లోకానికి దిగివచ్చి ఆయన మనమంతా పాపులమైనప్పటికీ తను పరిశుద్ధుడు మన పాపములను మన భారములు అన్నీ ఆయన సిలువులో మోసి ఆయన అవమానాన్ని కూడా నిర్లక్ష్య ఆయన మన కోసం మరణించి ఆయన మరణం ద్వారా ఆయన రక్తం ద్వారా మన పాపములను గడిగి మనలందరినీ ప్రేమించండు కాబట్టి ఎవరమైతే ఆయనని మనము తండ్రిగాని అంగీకరించి మనము ఎవరమైతే ఆయన నామంలో ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మనం రక్షణ పొందినాము అప్పుడంతా మనం ఎవరము ఆయన కుమారులము కుమార్తెలము కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తుండో అందరినీ సన్మానించమంటున్నాడు కాబట్టి మనము అందరము సహోదరులమే కదా ఆయన రక్తంలో కడగబడి ఒక రీతిగా ఇల్లు ఒక రీతిగా చూసుకుంటే మనము మనకు తల్లులు వేరు తండ్రులు వేరు కానీ మనమంతా ఆత్మీయంగా చూసుకుంటే ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళమే మన ఆయన రక్త జరుగుతుంది ఆయన రక్తం మన ఉంది కాబట్టి మనమంతా సహోదరులమే కాబట్టి సహోదరి సహోదరులం కాబట్టి మనలో ఎందుకు కోపము ద్వేషము కలహాలు వేద్యమాడము కాబట్టి మనం అందరినీ సన్మానించుకోవాలా అందరినీ తోటి సేవకుడు వాడిని మనం సన్మానించాలా నీ పొరుగు అందరినీ మనం సన్మానిస్తే మనలో ఎలాంటి ద్వేషాలు ఉండవు మనలో ఎలాంటి వేద్యం ఉండదు కలహాలు ఉండవు కాబట్టి ఈ దినము ఎంతో మంది సేవకులు ఒక సేవకుడికి ఒక సేవకుడికి విధానం నచ్చదు ఒకరిని ఒకడు అంగీకరించలేడు సన్మానించలేడు ఒకడి మీద ఒకడు నిందలు వేస్తూ ఉంటుంటాడు వీడు అట్లా ఇట్లా ఉంటే అది తండ్రికి తగిన విధానం కాదు మనమంతా సహోదరులము సహోదరులము కాబట్టి మనమంతా ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలం కాబట్టి మనలో అలాంటి ఉండదు మనం ఏం చేయాలా అందరినీ ఏం చేయాలా సన్మానించాలా సహోదరులను ప్రేమించుడి కాబట్టి మనమంతా సహోదరులమే కదా ఆయన మన తండ్రి అయినప్పుడు మనం అందరం ఆయన తండ్రి అని అంగీకరించినప్పుడు ఆయన రక్తంలో కడగబడినప్పుడు అప్పుడు మనలో ఆయన రక్తం ఉన్నప్పుడు ఆయన మనకి తండ్రి అయినప్పుడు మనమంతా సహోదరులమే మనకి ఎందుకు కోపం ద్వేషం కలహాలు కాబట్టి మనం మన సహోదరులు వాడు ఒకవేళ తప్పిపోయినా కానీ ఒకవేళ వాడు నిన్ను విమర్శించిన నీ మీద వేద్యమాడినా నీ పట్లవాడు వాడు వ్యతిరేకంగా తయారైనా కానీ నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాడు సాతాను ఆ యొక్క ఘట సర్పము ఆ వాడు చిక్కబడి వాడు తండ్రి నుంచి వాడు తప్పిపోయిన గొర్రెపిల్లవాళ్ళు వాడు వెళ్ళిపోయిండు కాబట్టి వాడు తప్పిపోయిండు కాబట్టి మనం వాడిని విమర్శించకుండా మనము తండ్రి ప్రేమ తండ్రి తప్పిపోయిన కుమారుడిని ఏ రీతిగా వచ్చినాక తండ్రి స్వీకరించండు ఆయన ఏ రీతిగా విందు చేసిండు ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే మనము కూడా అట్లా తప్పిపోయిన వాడు వెళ్ళిపోయినా కానీ వాడు మనం ఏం చేయాలా వాడిని ప్రేమించాలా కాబట్టి మనకి ఏ ద్వేషం కలహాలు కులమత భేదాలు నాకన్నా ఎక్కువ సేవకుడు తక్కువ సేవకుడు నాకన్నా ఇతను గొప్పవాడు అలాంటివి మన తండ్రిలో ఉండవు ఆయన అందరినీ ఆయన శక్తి బలం ఇచ్చిండు కాబట్టి ఆయన నీకు పది గొర్రెలు ఇవ్వచ్చు నాకు రెండు గొర్రెలు ఇవ్వచ్చు ఇంకొకటికి వంద గొర్రెలు ఇవ్వచ్చు కానీ ఆయన నిమిత్తము ఆయన కలిగిన భారం మనకి ఇచ్చిన భారాన్ని మనము పూర్తిగా ఆయనకి అప్పజెప్పాలా నీకు ఏదైతే దేవుడు ఈ లోకంలో నీకు భారం ఇచ్చిండో అది నువ్వు నిర్వర్తించాలా కాబట్టి మనము దాని గురించి మనం ప్రయాసపడాల కానీ మనలో ఒకడు ఎక్కువ ఒకటి తక్కువ ఇంకొకటి మీద కోపము ద్వేషం ఇలాంటి ఉండొద్దు మనం ఏం కలిగి ఉండాలా ప్రేమ కలిగి ఉండాలా మన తండ్రి అందరి కోసమే కదా ఈ లోకం తిరిగి వచ్చి ఆయన శిలువులో మరణించింది ఆయన కోసమైనా ఆయన ఏర్పరచుకున్న కొంతమందిగా కాదు కదా ఈ సృష్టి మొత్తానికి కాబట్టి అందరి కోసం ఆయన మరణించండు ఎందుకు అందరినీ ప్రేమించుండు కాబట్టి ఆయన అందరినీ ప్రేమిస్తున్నప్పుడు నువ్వు ఎందుకు అందరినీ ప్రేమించలేకపోతున్నాం మనం మనం ఎందుకు అందరితో ప్రేమ చూపించలేకపోతున్నామంటే మనలో తండ్రి ఆత్మ లేదు కాబట్టి మనలో తండ్రి ప్రేమ ఉంటే మనలో కూడా సహోదరుడి పట్ల ప్రేమ ఉంటది మనం కూడా అందరినీ సన్మానిస్తాము అలాగే మనం ఏం చేస్తాము దేవునికి భయపడతాం ఆయన వాక్యానికి భయపడతాం ఆయనకి విధేయతతో మనం ఉంటాం ఆయనకి అవిధేయత చూపించాం ఆయనకు లోబడకుండా మనం ఇష్టానుసారంగా ఈ లోక సుఖానుభవాలే కావాలనుకొని మనము ఉండం ఆయనకి ఇష్టలుగా ఉంటాం కాబట్టి మనం ఏం చేస్తాము దేవునికి భయపడతాం ఎవరి హృదయంలో అయితే ఆ జీవమైన వాక్యము లేదో వాళ్ళలో దేవునికి భయం ఉండదు దేవుడు వాడు ఇష్టానుసారంగా తిరిగి జీవిస్తుంటాడు లోకాశలతో లోక కోరికలతో వాడు పాపంలో విపరీతంగా చూస్తుంటాడు వాడికి దేవుడి భయం ఉంటే వాడు ఆ రీతిగా నడుచుకోడు కానీ మనల్ని దేవుడు ఏం చెప్తున్నాడు ఆయన మనకి అందరినీ సన్మానించమని చెప్తున్నాడు అందరి ప్రేమ చూపించమని చెప్తున్నాడు అలాగే ఆయనకి భయపడమని చెప్తుడు రాజుని సన్మానించమని చెప్తున్నాడు కాబట్టి మనమైతే మన మన సేవా ఎప్పుడు మనం ఈ నిందలు వేసేవాడే కానీ ఎప్పుడు మనల్ని అవమానపరిచేవాడు కానీ చూద్దు మన తండ్రి ఎవరిని ద్వేషించాలా అందరినీ ప్రేమించండు కాబట్టి మనము కూడా అందరినీ ప్రేమించాలా అదే తండ్రి చెప్తాము చూడండి పంతొమ్మిదవ వచ్చిన చదువుతున్నాను ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందొచ్చు ఆ దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది ఇతమగును చూడండి అన్యాయముగా శ్రమ పొందొచ్చు అది న్యాయం లేదు వాడు వాడు దేవుడు ఆయనకి దేవుని వాక్యానికి వాడు భయపడలేదు వాడిలో ప్రేమ లేదు వాడు లోక ఆశలతో లోక శారీరకంగా దేవునికి అవిధేయత కలిగి వాడు ఇష్టానుసారాలు జీవి తండ్రికి తండ్రి విలుపుకి వాడు నిశ్చయం చేసుకుడలేదు వాడు లోక ఆశలతో లోక భారము అది అతను పని ఏదిలా కానీ అది పరీక్షించుకోకుండా అది దేవునికి యోగ్యకరం లేదా కాదని చూసుకుంట తను ఇష్టం వచ్చినట్టు తిరిగి చేసి శ్రమ పొందు అన్యాయంగా శ్రమ పొందుతున్నాడు కాబట్టి తండ్రి విదే కాబట్టి శ్రమ పొందుచు దేవుని గురించి మనస్సాక్షి కలిగి అంటే తండ్రి గురించి మనస్సాక్షి కలిగి అంటే ఇప్పుడు నువ్వేమో దేవుని వాక్యానికి నీ హృదయమో చోటు ఇవ్వకుండా దేవుడి ఆజ్ఞలను బై చూడండి దేవుని అగ్ని పై కొనకుండా దేవుడి ఎందుకు లేకుండా ఆయనకి లోబడకుండా ఆయన పట్ల నీ విదానం సరిగా లేకుండా నువ్వు ఇష్టానుసారంగా తిరిగి నీకు శ్రమలు కలిగినప్పుడు నువ్వు తండ్రి దగ్గరికి వచ్చి నువ్వు మనసాక్షి కలిగితే ఆ దుఃఖం సహించిన ఎడల అది ఏమవుతుంది హితమగును ఎందుకు హితమగుతుంది నువ్వు తండ్రికి విధేయత చూపించకుండా వెళ్ళినావు తండ్రి వాక్యానికి నువ్వు విధేయత చూపించట్లేదు నువ్వు ఆయన భారం కలిగి ఉండకుండా నువ్వు లోకానుసారంగా లోక గుణగణాలు శరీర క్రియలతో నువ్వు వెళ్ళినావు నీకు శ్రమ కలిగింది నువ్వు వచ్చి తండ్రి దగ్గర దుఃఖిస్తున్నావు బాధపడుతున్నావు కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి తప్పిదమున్న కాయ ఇరవయో ఒకటో పేతురు ఇరవయో రెండో అధ్యాయం తప్పి ఉన్నకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడలా మీకేమీ గనము మీరు తప్పు చేసినంతకే ఆ శ్రమలు కలిగినాయి ఆ దుఃఖం కలిగి అన్యాయంగా వెళ్ళిండ్రు ఎక్కడ దేవునికి విధేయంగా న్యాయంగా మీరు నడుచుకోలేదు కాబట్టి నువ్వు అన్యాయంగా వెళ్ళావు ఆ యొక్క స్థాతాను అపవాదిలో నువ్వు చిక్కబడినావు కాబట్టి నీ జీవితంలో ఇప్పుడు ఏమైంది శ్రమలు వచ్చినాయి నీ జీవితం ఇప్పుడు ఏమైంది దుఃఖంతో నిండి ఉంది నువ్వు ఇప్పుడు వచ్చి తండ్రి దగ్గర నువ్వేం మొరపెడుతున్నావు కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తుండో వాళ్ళకి నువ్వు అన్యాయముగా శ్రమ పొందొచ్చు దేవుని గురించిన మనకు సాక్షి దుఃఖము సహించిన ఎడల అది హితమగును తప్పిదమునకాయ దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గణము నువ్వు తప్పు చేసినావు కాబట్టి నీకు ఆ శ్రమ దుఃఖం వచ్చింది కాబట్టి నీకు ఏం లాభం దానివల్ల చూడండి ఇక్కడ ఏం చూస్తుంది మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవుని హితమగును అలెల్లుగా చూడండి మేలు చేసి నువ్వు బాధపడాలంట అది ఎట్లా మేలు చేసి నువ్వు బాధపడతావు అంతే ను ఆయన సువార్తని ను ప్రకటిస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు సత్యాన్ని వాళ్ళు చెవి ఒగ్గరు కాబట్టి వాళ్ళు నిన్ను హింసిస్తుంటారు నీ మీద నిందలు వేస్తుంటారు నీ మీద వేజ్యమాడుతుంటారు నిన్ను అవమాన పరుస్తుంటారు నీ పట్ల నిందలు మోపుతుంటారు నిన్ను ఓ రీతిగా శ్రమలో దేవుని బిడ్డలందరూ ఆయన పితరులు గాని ఆయన వాగ్దానము మనం చూస్తే ప్రతి ఒక్కరూ ఆయన విషయంలో శ్రమ పొందలేదా ఏ బేలు చూసాము ఏ తండ్రి చెప్పిండు ఏబెల్కి వచ్చి నువ్వు శ్రేష్టమైన అవి తెచ్చిమన్నాడు ఏబెల్ తెచ్చించిండు కయున్ తీసుకురాలేదు కానీ కహీమ్ లో తన సోదరుడు ద్వేషం కలిగిందా లేదా కలిగింది తన సోదరుడు ఆ ఏబెల్ ఏ పాపం చేయలేదు కానీ తనను చంపేసిండు చూడండి అక్కడ ఏబిల్ ఏదైనా పాపం చేసిండా కానీ ఏబిలు ఏం చేసిండు దేవునికి లోబడ్డాడు ఆయన మాటకి ఏం చేసిండు విధేయత చూపించిండు ఆయన పట్ల నడుచుకుని ఆయన తెచ్చిండు కానీ కయ్యును అట్లా చేయలేదు కానీ కయ్యును ఏబేళలో అతని చేతిలో మరణించబడి చూడండి అలాంటి శ్రమ నువ్వు పొందితే అది నీకు హితమగము అది తండ్రికి ఇష్టము నువ్వు ఆయన విధానానికి లోబడి ఆయన మాటకు లోబడి నువ్వు శ్రమ పొందినా బాధపడినా నువ్వు దుఃఖపడినా అది తండ్రికి విధానం నువ్వు అన్యాయంగా దేవుని వాక్యానికి లోటీయకుండా శరీర క్రియలు కలిగి నువ్వు ఆ నువ్వు ధనాపేక్ష కలిగి లోక సుఖానుభావాలతో నువ్వు పరిగెత్తించి నీకు దేవునికే నీకు చోటు లేకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి నువ్వు శ్రమ పొంది దుఃఖం ఇప్పుడు మనచాక్ష కలిగి నువ్వు బాధపడితే ఏమి లాభం అది అది హితం కానీ నువ్వు ఆయనకు విధేయత చూపించి ఆయన మాటకి నువ్వు లోబడి నువ్వు శ్రమ అది తండ్రికి ఇత్తము అది తండ్రి ఇదనము చూడండి రాళ్లతో స్టెపన్ను చంపిన్రు స్టెపను ఏమైనా పాపం చేసిండా ఆయన వాక్యాన్ని ధైర్యంగా సువార్థని ప్రకటించండు కానీ అక్కడున్న వాళ్ళకి అది నచ్చలేదు ఆయనను చంపేసిండ్రు రాళ్లతో కొట్టి కానీ ఈ స్టెపను దేవుడు ఆయన గురించి సాక్షమిస్తుండదా అలాగే పౌలుశీలలను చరసాలలో వేసిండ్రు వాళ్ళు ఏదైనా పాపం చేసి తప్పు చేసిండ్రాని వాళ్ళు శ్రమ అనుభవించిండ్రు ఆ చెరసాలలోకి వెళ్ళిండ్రు కానీ వాళ్ళ గురించి దేవుడు సాక్ష్యమిస్తా లేదా అది ఎంతమంది దేవుని బిడ్డలు హత సాక్షులు అయ్యిండ్రు ఎంతమంది ఆయన నమ్ముకున్న బిడ్డలు ఎన్నో కష్టాలు శ్రమలుగుండా ఈ లోకంలో దారిద్ర్యంలో వాళ్ళు అనుభవించండ్రు వాళ్ళు ఎందుకు అనుభవించండ్రు ఆయన నామంలో శ్రమలు పొందినరు కాబట్టి అది దేవునికి హితము నువ్వు ఆయన విధానానికి లోబడకుండా నువ్వు లోక ఆశలతో వెళ్తే అది నువ్వు దుఃఖపడితే శ్రమ నువ్వు ఈ దినము నువ్వు కృంగిపోతే అది ఎందుకు వ్యర్థము అది దేవుని విధానం కాదు కదా ఆయన నీకు ఎన్నోసార్లు ఆయన వాగ్దానం ద్వారా వాక్యం ద్వారా ఆయన నీ స్వరం వినిపించి నిన్ను సరి చేసుకోవడానికి ఎన్నో సార్లు నీకు అవకాశం ఇచ్చిండు నీ దగ్గరకు వచ్చి ఎన్నో సార్లు నువ్వు ఎప్పుడు నీ చెవి ఆయన దగ్గర పెట్టలేదు ఆయన నువ్వు హృదయాన్ని కఠినపరుచుకొని నువ్వు తండ్రి వాక్యానికి నీ హృదయంలో చోటీకపోతే నీలో ఏముంటది అపవాది సాతాను ఘట సర్పం వచ్చి కూర్చుంటుంది ను వాడి విధానంలోకి వెళ్ళిపోయి నువ్వు శ్రమలు అనుభవించి నువ్వు ఈ దినం దేవుని దగ్గరికి వచ్చినావు మరొక కానీ నేను ఎందుకు అనవసరంగా శ్రమలు పొందినానని నువ్వు బాధపడుతుంటే అది హితమని చెప్తుండ దేవుడు ఇక్కడ మళ్ళీ ఏం చదువుతున్నావు చూడండి మేలు చేసి బాధపడినప్పుడు నువ్వు మేలు చేయాల సువార్తని ప్రకటించడం అంటే ఒక రకంగా మేలే కదా అది ఇప్పుడు నువ్వు దేవుని ప్రేమని మనం రుచి చూసినాము ఆయన నామంలో మనం ఎరిగినాము ఆయన ఎంత గొప్ప దేవుడని ఆ ఆ దేవుడు అందరికీ ఎరగాల కదా అందరూ కూడా రుచి చూడాలి కదా తండ్రిని అందరూ కూడా ఆయన నామంలో బలపడాలి అందరూ దాని గురించి నువ్వు మేలు చేస్తున్నావు కానీ అది వాళ్ళకి ఏమవుతుంది కీడులాగా అనిపిస్తుంది నిన్ను హింసిస్తున్నారు శ్రమ పెడుతున్నారు అయినా నీకేం బాధ కలగొద్దు ఎందుకు నీ రోన్ అది ప్రకటించడం వరకే కాబట్టి నువ్వు ప్రకటిస్తున్నావు కానీ తండ్రి చూడు ఇక్కడ ఏం చదువుతుంది మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడలా చూడండి అప్పుడు మీరు సహించాలా దేనికోసం మీరు సహించాలా మేలు చేసి సహించిన ఎడలా అది దేవుని హితమగును అది తండ్రికి ఇష్టమైనది తర్వాత ఇందుకు మీరు పిలవబడి తిరిగి చూడండి మనల్ని ఎందుకు దేవుడు పిలిచిండు ఎందుకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు ఆయన పిలుపు మనల్ని ఎందుకు నిశ్చయంగా జాగ్రత్త చేసుకొని ఉండమన్నాడు అంటే మనం మేలు చేయాలా ఆ మేలు అంటే ఆయన సువార్తని ప్రకటించాలా ఆయన సువార్తని ఎవడైతే ఆ యొక్క సత్యంలో లేని వాడున్నాడు ఎవడైతే రక్షణ పొందని వాడున్నాడు ఎవడైతే శరీర క్రియలతో లోకాసుఖాలతో నిండిపోయి ఆ అపవాది సాతాను ఘట చేతిలో చిక్కబడి ఉన్నారు వాళ్ళకి నువ్వు మేలు చేయడం ఆయన సువార్తని నువ్వు ప్రకటిస్తే ఆ వాక్యము వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళి వాళ్ళ జీవితంలో ఏం చేస్తుంది సరిచేస్తుంది అప్పుడు వాళ్ళ తండ్రి దగ్గర తిరిగితే వాళ్ళు సంతోషిస్తారు తండ్రి సంతోషిస్తారు నీకు ఫలం కలుగుతుంది చూడండి నువ్వు అట్లా చేయలేదు అట్లా చేయకుండా నువ్వు లోకాశాలతో వెళ్ళిపోయి నువ్వు బాధపడి ఈ దినం దేవుని దగ్గరకు వచ్చి ఎందుకు తండ్రి నా జీవితం ఇట్లా నా బాధని నువ్వు మొరపెడితే వ్యర్థము ఎందుకు అది హితము నువ్వు అన్యాయంగా చెల్లినావు కాబట్టి దానికి తగిన శిక్ష ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు చూడండి మీకు మేలు చే ఇప్పుడు ఇందుకు మీరు పిలవబడి తిరిగి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి చూడండి తండ్రి ఆయన కూడా మన కొరకే కదా బాధపడిండు ఆయన మనల్ని ప్రేమించిండు కాబట్టే కదా ఆ పరమును వీడి ఈ లోకంకు దిగు వచ్చి ఆయన పశువుల పాకలో జన్మించి ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు తనను తాను రిప్తునిగా చేసుకొని ఆయన ఎన్నో విషయాలు ఎన్నో మరుగైన విషయాలు ఆయన తన శిష్యులకి ఆయన ఎన్నో ఉపమాన రీతిగా ఆయన బోధించుడు పరలోకరాజ్యం గురించి కానీ ఆ పరసయ్యలు సర్దకయ్యలు వాళ్ళు ఎప్పుడు దేవుని బిడ్డలే ధర్మశాస్త్రాన్ని ధ్యానించే బిడ్డలే గుడ్డి అయిపోయారు వాళ్ళ నేత్రాలు గుడ్డితనం అయిపోయి ఆ యొక్క లేఖనంలో ఉన్న తండ్రి తిరిగి వచ్చిందని ఆ తండ్రి వాళ్ళ ఎదుట ఆయన ఉన్నాడని కూడా వాళ్ళకి కనిపింపు కలగలే చూడండి వాళ్ళు ఎంత గ్రుడ్డివారు కానీ వాళ్ళు తండ్రికి అడుగడుగున ఆటంకాలు కలిగించే వాళ్ళగానే ఉంటారు ఆయన మరణించిన వరకు కూడా వాళ్ళు ప్రతి విషయంలో తండ్రికి అడ్డుగోడలాగా వాళ్ళు వస్తూనే ఉంటారు కానీ వాళ్ళు మాత్రం మళ్ళీ తండ్రినే ధ్యానిస్తుంటారు ఈ దినం క్రైస్తవులు దేవుని బిడ్డలు ఒకప్పుడు వెలిగింపబడిన వాళ్ళు ఇప్పుడు ఏ రీతిగా ఉన్నారు ఆ పరిశయలు సర్దుకయలలాగా అయిపోయి ఉన్నారు ఎందుకు ఇంకా దేవుని నెమ్మదిగా ఉంది ఇంకా ఆయన వస్తాడు ఇంకా ఏమో లోకమంతా యథావిధిగా ఉందని అనుకుంటున్నారు కానీ తండ్రి మన దగ్గరనే ఉన్నాడని ఎవరు గయించట్లా ఎందుకు పరిసయంలో సద్ధకయ్యేలాగా ఈ రోజు దేవుని నమ్ముకున్న బిడ్డలందరూ అట్లా అయిపోయింది తండ్రి ఆయనని ఎవరు చూడట్లేదు ఆయన విధానాలు ఆయన ప్రణాళిక ఆయన మన పట్ల కలిగి ఉన్నది మర్చిపోయి లోక ఆశలతో మతపరమైన జీవితం ఆచారంగా అన్ని పాటించిన ఆచారాలు పాటిస్తూ వివిధగా గుడ్డి మీరు ఎందుకు మీరు పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఆయన బాధపడిండు ఎందుకు బాధపడిండు మన మనం అంతా పాపులమే మనం అంతా పరిశుద్ధలం కాదు కానీ మనం పరిశుద్ధలం తండ్రి రాజ్యంలో మనం ఉండాలా కాబట్టే ఆయన పరమును వీడి ఆయన అవమానాలను సిలువ భారాన్ని మోసిండు ఆయన ఎక్కడా పాపం లేదు తండ్రిలో ఎక్కడ మచ్చలేదు ఆయన కానీ ఆయనను ఎంతగా హింసించిండ్రు ఆ సిలువ ఆయనని సిలువ వేసినప్పుడు ఎంతగా చూడండి ఎంతగా హింసించిండ్రు తండ్రిని ఆయన ఎందుకు అంత బాధపడిండు మన తండ్రి ఎందుకు మన కోసమే కదా తండ్రి మనల్ని ప్రేమించండు తండ్రి ఎవరిని ప్రేమిస్తారు తన బిడ్డలను ప్రేమిస్తాడు మన తండ్రి కూడా మనల్ని ప్రేమించిండు కాబట్టి ఆ బాధను కూడా ఆయన భరించండు ఆయన మన మనల్ని పరిశుద్ధులుగా మార్చి ఆయన పరముకు వీడి మనకు మాదిరి చూపించిండు మనము కూడా ఆ రీతిగా పరలోకముకు వేడాడాలని కానీ ఈ దినం ఎవరికి జ్ఞాపకం ఉంది అంతా జీవిస్తున్నారు ఎక్కడ ఆయన వాక్యానికి చోటు లేదు ఎవరికి నచ్చిన బోధకులు వాళ్ళు తయారైండు ఎవరి విధానాలు వాళ్ళ ఇష్టానుసారంగా లోకానుసారంగా జీవిస్తున్నారు తెగుళ్ళు శ్రమలు కష్టం జీవితంలో రాగాలే అప్పుడు పరిగెత్తుకొని తండ్రి దగ్గరకు వస్తున్నారు అదే నువ్వు మొదట్లోనే ఆయనతో ఉంటే నువ్వు ఆ జీవితం ఆ రీతిగా పోదు కదా నీ జీవితం మన జీవితం అట్లా పోదు కదా ఆయన నీ వాక్యం ఆయన మాట ఆయన స్వరం నీ దగ్గరకు వచ్చి ఆయన పిలిచినప్పుడు నువ్వు ఆయన తట్టు తిరిగితే నువ్వు అంత శ్రమల్లో నువ్వంత స్థితికి వెళ్ళావు కదా నువ్వు అంతా అయిపోయి నీ జీవితం అంతా నువ్వు అయినాక అప్పుడు తండ్రి దగ్గరికి వస్తున్నారు అయినా ఆయన ఎప్పుడు త్రోసి ఎందుకు ఆయన నిన్ను ప్రేమించండు కాబట్టి ఆయన త్రోసి వెయ్యడు కానీ ఇప్పుడైనా దేవుని బిడ్డలు దేవుని నమ్ముకున్న ఆయన వెలిగింపబడిన వాళ్ళు ఇప్పుడైనా ఆయన తట్టు తిరుగుతారేమని తండ్రి ఆత్మ ఎంతగానో ఘోషిస్తుంది మన ప్రభు తండ్రి కానీ ఎవరు దాన్ని జ్ఞాపకం ఉంచుకున్నారు ఎవరు దాన్ని అసలు గుర్తుంది అసలు అందరూ మర్చిపోయిండ్రు చూడండి ఆయన మన కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి చూడండి ఆయన అడుగు జాడల ఎందు నడుచుకొనున్నట్లు అంట చూడండి అందుకు మనకి మాదిరిగా ఉంచిపోయాను ఆయన ఎందుకు ఈ లోకంకు దిగి వచ్చిండంటే మనకి ఆయన అడుగు జాడలు ఎట్లా మనం నడుచుకోవాలా అది మన ప్రభువే మనకు ఒక మార్గం చూపించండి ఈ లోకంకి దిగి నువ్వు అట్లా అవ్వాలా మాదిరిలాగా తండ్రిలాగా అవ్వాలా ఆయన కలిగిన ఓర్పు నీలో ఉండాలా ఆయన కలిగిన ప్రేమ నీలో ఉండాలా ఆయన కలిగిన తగ్గింపు తత్వం నీలో ఉండాలా ఆయనలో ఉన్న దీర్ఘశాంతము సాత్వికము ఇవన్నీ నీలో ఉండాలా ఇవన్నీ నీలో లేకుండా నువ్వు ఎట్లా దేవుల్లో దేవుని సేవ చేస్తాను ఎట్లా నీ జీవితంలో దేవునికి మొరపెడితే గొప్ప కార్యాలు ఎట్లా జరుగుతాయి నువ్వు ఆయన మాదిరిగా లేకుండా నువ్వే ఒక ఇదిగా నువ్వు తయారైపోయి నువ్వు నువ్వు అట్లా వెళ్ళిపోతే ఎట్లా నువ్వు తండ్రి విధానం ఆయన అడుగుజాడలో నువ్వు నడుస్తావు లోకాన్ని ప్రేమించినవాడు ఆయన అడుగుజాడలో నడవగలుగుతాడు ఆయన శత్రువును ప్రేమించమంటాడు ఈ లోకాన్ని ప్రేమించేవాడు శత్రువును ప్రేమించగలడా వాడికి అంత అంత హృదయం ఉంటదా తండ్రి ఉంటేనే హృదయం ఉంటది శత్రువును ప్రేమించడం అంటే నిన్ను కొట్టేవాడిని నువ్వు ఆయన ఏం చెప్పిండు ఇప్పుడు చేత్తో కొడితే ఎడం చంప కూడా ఈయమన్నాడు నువ్వు ఈయగలవా ఈ దినం నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు శత్రువులను ప్రేమించమన్నాడు నిన్ను విమర్శించేవాడు నిన్ను వేద్యమాడేవాడు నిన్ను హాని పెట్టేవాడిని కూడా నిన్ను ప్రేమించమన్నాడు నువ్వు ఈ దినం చేయగలవా నువ్వు శరీరకంగా ఉంటే అవి ఎప్పుడు నువ్వు చేయలేవు నువ్వు తండ్రిలాగా మాదిరిగా ఆయన ఆత్మను నువ్వు పొందుకుంటేనే నువ్వు చేయగలవు అప్పుడు నీకు ఇది నువ్వు శరీరకంగా ఉంటే శరీర క్రియలతో నువ్వు ఉంటే లోకాన్ని ప్రేమిస్తూ నువ్వు ఉంటే నువ్వు ఆయన మాదిరిలాగా నువ్వు ఎప్పటికీ అవ్వలేవు నువ్వు ఎప్పుడు ఆయనలాగతావు అంటే నువ్వు తండ్రిలాగా నువ్వు నడుచుకోవాలా ఆయన అడుగు ఉండాలంటే ఆయనలాగా అంటే ఆయన తండ్రి ఏ రీతిగా మాదిరి మనకు చూపించండు నువ్వు అలా అవ్వాలా మన కాపరి మన మాదిరి మన తండ్రి మన ప్రభు కాబట్టి చూడండి ఆయన మనకి మాదిరిగా ఇచ్చిపోయిను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు చూడండి ఆయన అసలు మన తండ్రి అంట ఏ పాపము చేయలా కానీ ఆయన ఎంత భారం మోసిండు ఎంతగా సిలువలో ఆయన శ్రమలు సహించిండు ఎంతగా ఆయన్ని ఎందుకు చూడండి ఆయన ఏదైనా పాపం చేసిండ నా తండ్రి చెప్పండి మన తండ్రి ఆయన ఏ పాపం చేసిండు కానీ ఆయన హింసించిండ్రా లేదా ఆయనను బాధ లేదా ఆయన శ్రమల్లో చేసిండ్రా లేదా చూడండి ఆయన ఏ పాపము చేయలేదు ఆయన పరిశుద్ధుడు తండ్రి కాబట్టి ఆయన ఏ పాపం చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ఆయన నోటిలో ఎక్కడ వచ్చింది కపటం చెప్పండి ఇప్పుడు మరణించిన వాడి గురించి ఆయన మొరపెట్టిండి ఆయన నోటితో వాడు మరణాన్ని జయించి లేచిండు దయ్యములతో ఆయన మాట్లాడిండు దయ్యములు విడిచిపెట్టిపోయినాయి రోగులతో ఆయన మాట్లాడిండు రోగులు ఆయన ఎక్కడ ఆయనలో కపటం ఎక్కడ తండ్రిలో స్వార్థం ఉంది చెప్పండి కానీ ఆ పరిశైలు సర్దుకలు ఆయన ఎంతగా దైవ దూషణ చూడండి ఆయనని దైవ దూషణ ఆయన ఎక్కడ దైవ దూషణ చేసేడు వాళ్ళకి వుడ్డితనంతో ఉన్నది కాబట్టి ఆయన నోటి నుంచి వచ్చిన యొక్క మధురమైన మాధుర్యమైన మాటలు మకరందమైన మాటలు కూడా వాళ్ళకి ఎట్లా ఉన్నాయి దూషణలాగా ఉన్నాయంట చూడండి ఆయన ఆయన నోటన ఏ కపటము కనబడలేదంట మన తండ్రి నోటన ఆయన ఎక్కడే కనబడింది కపటము ఆయన ఎప్పుడు ఆయన ఎప్పుడు ప్రేమించిండ కాబట్టే కదా ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆయనని ఆశ్రయించిన వాళ్ళని ఆయన నోటి నుండి ఆయన బాధ వాళ్ళని కూడా ఆయన ఎంతగా ఆయన నోటి నుండి ఎక్కడ వచ్చింది చెప్పండి ఆయన ఎక్కడైనా ఆయన నోటి నుండి ఒక్క పదమైన అయన వ్యతిరేకంగా మాట్లాడలేదు ఆయన నమ్మిన వాళ్ళందరికీ ఆయన స్వస్థతనిచ్చిండు చనిపోయిన వాళ్ళను లేపిండు చూడండి ఆయన నోటి నుండి ఏ కపటం లేదు ఆయన ఆయన హింసించబడ్డాడు ఆయన సిలువ ఏయబడి చూడండి ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు చూడండి ఇరవై మూడవచనము ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు ఆయన దూషింపబడి ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు ఆయన నోటి నుండి ఏ కపటం లేదు ఆయన ఆయన దూషించిండ్రు ఎవరు ఆయన బిడ్డలే ఇక్కడ మీరు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఆ పరిసైలు సర్దుకాయలు దివారాత్రంలో ధర్మశాస్త్రాన్ని ధ్యానించే వాళ్ళే ఏం చేస్తున్నారు చూడండి దూషిస్తున్నారంట ఆయన బిడ్డలే ఆయనను దూషిస్తున్నారు చూడండి కానీ ఆయన ఎందుకు వచ్చిండు చూడండి ఆయన ప్రేమ ఎట్లా ఉంది నీకు పరిశుద్ధతగా కలిగడానికి నువ్వు పరలోక రాజ్యంలో ఆయనతో ఉండడానికి ఆయనను నిన్ను ప్రేమించిండు నువ్వేమి కృతజ్ఞతగా తండ్రికి ఇస్తున్నారో చూడండి ఏం చేస్తుండ్రు మీరంతా దూషిస్తున్నారు వాళ్ళంతా ఆయనను దూషింపబడి ఆయన బదులు దూషింపలేదు ఆయన ఎక్కడా దూషిస్తే తిరిగి ఆయన దూషింపలేదు ఆయన దూషింపడానికి కాదు కదా తండ్రి ఆ పరముని వీడి వచ్చింది ఆయనతో ఉండడానికే కదా పాపంలో ఉన్న మనల్ని పరిశుద్ధులుగా చేయడానికే కదా వచ్చింది కాబట్టి ఆయన తిరిగి ఎవరిని దూషించలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక ఆయనను బెదిరించు వాళ్ళు రకరకాలుగా పరిసయలు సర్దుకయలు ఆయన బిడ్డలు రకరకాల ఆలోచనలు చేస్తారు ఈనని ఎలా ఆపాలా ఈయనని ఏం చేయాలా అని రకరకాల తలంపులు కలిగి ఉంటారు ఆయనను శ్రమ పెట్టిండ్రు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనిను అలే న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునినంటే ఆయన రోల్ ఆయన చేసిండు మనకి ఆ మాదిరి ఆయన ఎందుకు పెట్టిండంటే నువ్వు వెళ్ళు ఆయన సువార్తని ప్రకటించు నిన్ను దూషిస్తారు నిన్ను శ్రమలు పెడతారు ఆయన పట్ల ఆయనకి ఏ రీతిగా వాళ్ళు బెదిరించిండ్రో నిన్ను అట్లానే చేస్తారు కానీ నువ్వేం చేయాలా నువ్వు ప్రేమించాలా ఆయన ఎందుకు ప్రేమించిండు వీళ్ళంతా పరిశుద్ధులై తండ్రితో ఉండాలని కాబట్టి అవన్నీ ఆయన సులువుగా చిక్కబెట్టిండు అంటే విడిచిపెట్టిండు నువ్వు కూడా నీ సేవలో ఇవి కలిగి ఉండాలా ఇవి కలిగి ఉండకుండా నువ్వు ఈ సేవ చేస్తానంటే నీ సేవ వ్యర్థము నువ్వు అనుకోవచ్చు నేను నలభై దినాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు దేవుని సేవలో ఉన్నాను నేను బాగా వెలిగింపబడ్డాను నేను ఒక గొప్ప సంఘాన్ని నేర్పరచుకున్నాను నా దగ్గర లక్ష మంది సేవకులు వస్తారని నువ్వు అనుకుంటే ఇవి నీలో లేకపోతే నువ్వు వ్యర్థుడవే నా తండ్రి దృష్టిలో నువ్వు ఎందుకు పనికిరాని ఒక పాత్రవే ఎందుకంటే ఈ గుణగణాలు నువ్వు లేకపోతే నువ్వు ఎట్లా ఆయన బిడ్డమని నువ్వు చెప్పుకుంటావు తండ్రి బిడ్డని ఎట్లా చెప్పు ఆయన పరిశుద్ధుడు నీలో పరిశుద్ధత లేదు నువ్వు ఎట్లా తండ్రి బిడ్డ కాబట్టి నువ్వు సర్ప సంతానముకు సాదృశ్యమైన వాడివి చూడండి ఆయన దూషింపు చూడండి న్యాయముగా తీర్పు తీర్చు దేవుని కంట తను తాను అప్పగించుకున్నాడంట మనము కూడా అంతే మన సేవలో మనము కూడా న్యాయం కాబట్టి నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించినావు వాడు మారని మారకపోని నువ్వైతే తండ్రి కలిగిన భారం నువ్వు చేసినావు అది నీకు బాధ కలిగించే విషయాలు నీ జీవితంలో జరిగినా కానీ నువ్వు చింతించొద్దు ఎందుకంటే నా తండ్రి మీ అందరికీ తీర్పు తీర్చబోతున్నాడు ఆయన న్యాయానికి తీర్పు తీర్చబోతున్నాడు కాబట్టి నీవు తీర్పు తీర్చొద్దు కొంతమంది చాలా మంది చెప్తుంటారు వాడు జీవితం అంతా బ్రదర్ వాడు జీవితం అంతా బ్రదర్ అని చెప్తుంటారు నువ్వెవరు వాడు జీవితం అంతా చెప్పడానికి అది తండ్రికి ఉందా అది అధికారం ఆ తీర్పు తీర్చే అధికారం నువ్వేం చెప్పాలా ఆయన సువార్థనే ప్రకటించాలా నువ్వెవరు తీర్పు తీర్చడానికి ఆయన విధానంలో మనం ఎవరు మనకంత అధికారం ఉందా మన ప్రభువే ఇక్కడ ఏం సాక్ష్యమిస్తుండో దేవునికి తను తాను అప్పగించుకోండి తీర్పు తీర్చడానికి నువ్వు ఈ దినం ఎంతమంది దేవుని బిడ్డలు తీర్పు తీరుస్తున్నారు నువ్వు ఈ దినం తీర్పు తీర్చేవాడి ఉంటే నీ తీర్పు ఇంకా బహు కటినంగా ఉంటుంది తండ్రి దగ్గర కాబట్టి మనం ఎవరు తీర్పు తీర్చడానికి మనకి ఇచ్చిన భారం ఏంది సువార్తని ప్రకటించాలా వాడు తప్పు మార్గంలో వెళితే వాడికి బుద్ధి చెప్పాలా కానీ నువ్వేం చదువుతావు వీడి దేవుడు కూడా మార్చలేడు బ్రదర్ వీడు ఇంకా అంతే వాడు జీవితం అయిపోతుంది నరకానికి వెళ్తారని డైరెక్ట్ గా చెప్తారు కొంతమంది అసలకి ఆ అధికారం నీకు ఉందా నీకు తండ్రి ఆ అధికారం ఇచ్చండి తీర్పు తీర్చేది మన తండ్రి కదా నువ్వు ఎట్లా తీరుస్తావు తీర్పు కాబట్టి ఈ దినం ఎంతో సేవకులు తీర్పులు తీర్చడానికి కూడా వాళ్ళు ఒక జడ్జిమెంట్ లాగా తయారైపోయినాడు ఒకవేళ నువ్వు ఈ రీతిగా నువ్వు ఉంటే నువ్వు తీర్పు తీర్చేవాడిలాగా ఉంటే నీ జీవితాన్ని ను సరిచేసుకోకపోతే నీ తీర్పు తండ్రి దగ్గర ఇంకా కఠినంగా ఉంటుంది చూడండి మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన చూడండి మనమంతా పాపం విషయమై చనిపోయినాం ఒకప్పుడు మనము తండ్రిని ఎరుగినప్పుడు ఆయన మన తండ్రి కాదన్నప్పుడు ఆయన విధానాలు మనకు తెలియనప్పుడు ఆయన మనకి దేవుడే అని తెలియనప్పుడు మనమంతా పాపం చేసిన వాళ్ళమే కానీ మనకి తెలిసింది ఈయననే నిజమైన దేవుడు తరలోక తండ్రి ఏసయ్యే నిజమైన దేవుడు అని తెలుసుకున్నాము మారుమనిసి పొందినాము ఆయన నామంలో రక్షణ పొందినప్పుడు మనం చనిపోయినాం అంతే అప్పుడు మన జీవితం ఏదైనా కానీ అది ఏ పాటి జీవితమైనా కానీ అది ఎంత ఘోరమైన పాపకరమైన జీవితమైనా కానీ అది ఎంత పడు ఎంత దొంగైనా కానీ నరహంతుకుడైనా కానీ మాంత్రికుడైనా కానీ వ్యభిచారకుడైనా కానీ వాడు ఎంతటి పాప గాని నా తండ్రిని వాడు స్వీకరించి ఆయన నామంలో వాడు రక్షణ పొందినప్పుడు వాడు ఏమైపోయాడు వాడి పాపపు జీవితం ఏమైపోయింది చనిపోయింది నీతి జీవించినట్లు నా తండ్రి నీతికి అధిపతి కాబట్టి ప్రభు వాడు కూడా ఇంకేమైపోయిండు పరిశుద్ధుడు అయిపోయింది అప్పుడు వాడు ఏమైపోయాడు నీతి విషయంలో దేవుణ్ణి వాడు జీవించినట్లు ఆయన తనే తన శరీరం అందు చూడండి ఆయన అంటే ఎవరు ఇక్కడ మన తండ్రి తానే తనకు తానే శరీర మందు చూడండి శరీర మందు మన పాపములను రాను మీద మోసుకొని చూడండి మన పాపములు అది ఆయన కొంతమందికే చూపించండి ఆ ప్రేమ ప్రతి ఒక్కరి కోసమే కదా ఆయన ఆ శరీర మన పాపముల నేను మోసిండా లేదా సిలువని మనం కాబట్టి ఆయన అందరినీ ప్రేమిస్తున్నప్పుడు మనం ఎందుకు అందరినీ ప్రేమించలేకపోతున్నాం అందరినీ ఎందుకు మనం క్షమించలేకపోతున్నాం నీకు ప్రేమించేవాడు నీతో మంచిగా ఉన్నవాడితో నువ్వు మంచిగా ఉంటున్నావు అది అన్యుడు కూడా ఉంటాడు అక్కడ నీ గొప్పతనం ఏముంది ఇప్పుడు నిన్ను ప్రేమించే వాడికి నువ్వు సహాయపడుతున్నావు నిన్ను ప్రేమించే వాడితో నువ్వు మంచిగా పోతున్నావు నీ తోటి సేవకుడు నీతో మంచిగా ఉంటే వాడికి మంచిగా విందిస్తున్నావు వాడితో మంచిగా ఉంటున్నావు కానీ అది అన్నిలు కూడా చేస్తారు కదా అన్నిలు కూడా విధానాలు అట్లనే ఉంటాయి కదా వాళ్ళు ప్రేమించిన వాళ్ళతోనే స్వార్థంగా వాళ్ళతోనే ఉంటారు నువ్వు అట్లనే అన్నిడు ఆచారంగా తయారైతే నువ్వు దేవుణ్ణి నమ్మిన బిడ్డవి కుమారుడు ఎట్లా అవుతావు చెప్పండి మనం ఎట్లా అవుతాం ఈ గుణగానాలు మనం కలిగి ఉంటే ఈ రకంగా మనం జీవిస్తుంటే ఈ రకంగా మన తోటి సేవకులను కూడా మనం ప్రేమించలేకపోతే మన సహోదరులను మనం ప్రేమించలేకపోతే మన ఇరుగు ప్రేమించకపోతే మన తోటి ఉద్యోగులను మనం ప్రేమించకపోతే మన తోటి రిలేషన్స్ని మనం ఈ రోజు ఎంతమంది లేరు కఠిన హృదయం కలిగి కఠిన హృదయం కలిగి చెడు మనస్సు కలిగి ఎంతమంది లేరు ఆ త్రోవ పక్కబడ్డ విత్తనములు ఎవరికి సాదృశం వీళ్ళకి కాదా పక్షి వచ్చేది మింగేస్తుంది ఇప్పుడు పక్షి అంటే ఎవరు క్రూర అంటే ఎవరు అపవాది సాధాను ఘటసర్పము కాదా కాబట్టి నువ్వు ఈ దినం నీ దేవుడు విత్తిన విత్తనం అంటే ఆయన వాక్యం నీది ఎట్లా పడిపోయింది నీ జీవితము వీళ్ళకి త్రోవ పక్కన పడిపోయిన వాళ్ళకి సాదృశ్యంగా ఉంది కాబట్టి వీళ్ళు కని వీళ్ళు వింటారు కానీ గ్రహించరు సత్యాన్ని వాళ్ళు చెవియొగ్గరు ఎందుకు వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకుంటే ఎక్కడ దేవుని వాక్యం వాళ్ళ హృదయంలోకి వెళ్తారు చెప్పండి కాబట్టి చూడండి ఆయన మన పాపముల విషయం ఆ శిలువ మీద మాను నోచుకునేను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతనుందిరే హల్లే లుయా ఈ దినం ఎంతమంది స్వస్థత కోసం రాజులను మనుషులను హాస్పిటల్లను డాక్టర్లను వాళ్ళ మీద నమ్మిక ఇచ్చినారు అసలైన స్వస్థత చూడండి ఎక్కడ మన తండ్రి గాయముల ద్వారా ఉందంట స్వస్థత నీకంత నమ్మకం ఉందా విశ్వాసము చూడండి ఎవరికి ఉంది అంత నమ్మకం అంత విశ్వాసం ఆయన గాయముల చేత నీ పాపములకే ఆయన గాయం నుంచి స్వస్థత కలిగిందంటే నీ శరీరంలో ఉన్న బలహీనమైన రోగములు కానీ వ్యాధులు కానీ ఆయన స్వస్థపరచడా నువ్వు ఎక్కడ నమ్మకం ఉంచినావు ముందు నీ లోకంలో పరిగెత్తుకుంటా పోతున్నావు లోకమంతా అలిసిపోయి పరిగెత్తి లోకాల్లో అన్ని తిరిగి తిరిగి అలిసిపోయి అప్పుడు దుఃఖంతో శ్రమతో నువ్వు తండ్రి దగ్గరకు వచ్చి నువ్వు అప్పుడు బాధపడుతున్నావు అదే నువ్వు ఫస్ట్దే దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు బాధపడి నువ్వు మర్రపెట్టుంటే నువ్వు అంత భారం అంత పరిగెత్తి నీ జీవితం ఉండేది కదా మన జీవితాలు ఎందుకు అట్లా అంటే చూడండి మనం ఎక్కడ మోసపోతున్నాము మనము మన కళ్ళ ఎదుటనే పెట్టుకొని కూడా ఒకసారి మనం ఏం చేస్తాము ఎక్కడెక్కడో పరిగెత్తుతూ ఉంటాం ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాం కానీ మన కళ్ళ ముందే ఉంటది మనం అది చూడలేం ఎందుకు మనం గుడ్డి వాళ్ళం అయిపోయినాం కదా మనకి మన తండ్రి వాళ్ళు ధ్యానించే ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానించే తండ్రి వాళ్ళ ఎదుటు ఉంటే పరిశీలి ఎక్కడ చూసిండ్రు చెప్పండి వాళ్ళ ఎదుట ఉండిగా ఆయన సువార్త ప్రకటిస్తుంటే ఆయన వాళ్ళ ఎదుటే వాళ్ళతో ఉన్నాడని కూడా వాళ్ళు చూడలేకపోయారు చూడండి ఎదురుగా ఉండి కూడా చూడలేకపోయినారంటే వాళ్ళని ఏమనాలా గుడ్డివారే కదా గుడ్డి వారికి చీకట కనిపిస్తుంది వెలుగు కనిపిస్తుందా శారీరకంగా చూస్తే గుడ్డివాడు వాడికి ఎదురుగా ఎదురైనా మనిషి ఉంటే ఏదైనా వాహనం వస్తుందా ఏమి వాడికి కనిపియదు కదా వాడికి ఏమి చీకటితో నిండిపోయి ఉంటుంది వాడికి ఏమీ కనిపించదు మనము కూడా ఆత్మీయంగా గుడ్డి వాళ్ళమైతే తండ్రి విధానాలు నువ్వు ఎప్పుడు చూడలేవు ఆయన ఏమో నీ దగ్గరికి వచ్చి తలుపులు తడుతున్నాడు నువ్వు ఆయన తలుపులంటే దీనికి దేనికి సాదృష్టం నీ హృదయం యొక్క తలుపులు ఇప్పుడు నీ తలుపులు నువ్వేమీ చేసుకున్నావు తాళం వేసుకొని కూర్చున్నావు ఆయన ఏమో తలుపు బయట కూర్చొని ఉన్నాడు నువ్వేమో తలుపులు తాళం వేసుకొని నువ్వేమో లోపలు ఉన్నావు ఆ లోపల ఎవరితో నువ్వు ఉన్నావు సాతాను ఘట్ట కఠినమైన హృదయం ఎవరికి సర్ప సంతానము కఠినమైన హృదయమైన వాడు ఏం చేస్తాడు ఎప్పుడు చెడ్డ మాటలో వాడు ఎదుటి పట్ల క్రూరంగా ఉంటాడు అహంతో ఉంటాడు వాడు ఆ గర్విష్టంగా ఉంటాడు వాడు ఎప్పుడు దూషిస్తూ ఉంటాడు ఎప్పుడు కీడు చేస్తుంటాడు వాడు నోరెప్పుడు అపశుభనాలే మాట్లాడుతుంది ఇల్లే కదా కఠిన హృదయం అంటే నువ్వు తండ్రిని ఎద్దకు వస్తుంటే నువ్వేమో నీ హృదయానికి తలుపు లేసుకొని తాళం వేసుకొని నువ్వు లోపల ఉన్నావు తండ్రి ఏమో ఎదుట బయట ఎదుట నీ కోసం తలుపు కొడుతున్నాడు నువ్వు ఇప్పుడైనా తలుపు ద్వారం తీయాలా అంటే నీకున్న కఠినమైన హృదయాన్ని నువ్వు స్వస్థత పరుచుకోలేకపోతే నువ్వు ఇంకా దేవుని విధానం ఇంకా నువ్వు అనుకుంటే నువ్వు నశించిపోతాం మనం మనం నశించిపోవద్దనే దేవుడు చూడండి ఆయన పొందిన గాయముల చేత మనకి ఏమి ఇచ్చండు అంటే అస్వస్థతను మీరు గొర్రెల దారి తప్పిపోతురి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడు ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు చూడండి మనము గొర్రెల కాపరి ఎవరు మన తండ్రే కదా కాపరి మనకి కాబట్టి మనమంతా దారి తప్పిపోయినాం కానీ మనల్ని దేవుడు ఏం చేసిండు నన్ను మాత్రం దేవుడు నేనైతే మాత్రం ధైర్యంగా చెప్పగలను ఎక్కడా నేను అవమానంగా కూడా ఫీల్ అవును నిజంగా తండ్రి విషయంలో నేను ఆయన సంవత్సరాల అయింది రక్షణ పొంది తండ్రి దారి తప్పిపోయినా నేను నన్ను ఈ రవి బ్రదర్ కానీ ఎన్నిసార్లు గత రెండు వేల ఇరవైలో ఆ సంవత్సరం అంతా నన్ను ప్రేరిక రమ్మని అడిగేవాడు కానీ ఎప్పుడూ రాలేదు ఎప్పుడూ రాలేదు ఎప్పుడు నా దేశ ఎట్లా ఉండేది తిండి మీదనే ఉండేది ఏ తిందామా తిందామా ఇదే ఇదే తిండి తినమే తిండమే తినమే ఇంకా తిండి వల్లనే నా బతుకంతా అయిపోయింది తర్వాత కొన్ని దినాలు వచ్చినాను మళ్ళీ పోయినాను ఒక దినం చంద్రశేఖర వచ్చినాను బలపడతావు విశ్వాసంలో ఉంటావు కదా బ్రదర్ అంటే అప్పుడు కూడా నేను అబద్ధమే చెప్పినాను నేను అబద్ధమే చెప్పిన బ్రదర్ నెట్టు లేదు నేను రూమ్ చిన్నది బ్రదర్ ఇట్లాంటి సాకులు చెప్పినా నేను కానీ నేను దారి తప్పిపోయినా కానీ నా దారిని ఎవరు మళ్లించండ్రు నా తండ్రే మళ్లించండు ఆయన ఆయన ఎందుకు మళ్లించండు అంటే నన్ను ప్రేమించండు కాబట్టి ఈ దినము తప్పిపోయిన గొర్రెలు ఎవరైతే దారి మళ్ళీపోయి ఉన్న వాళ్ళందరినీ మనం ఏం చేయాలా ఆయన వైపు మళ్లించాలా ఎందుకు ఆయన మనల్ని ప్రేమించిండు కాబట్టి నిజమైన కాపరి ఏం చేస్తాడు ఆ గొర్రెల కోసం ప్రాణం పెడతాడు మన తండ్రి పెట్టిండా లేదా మనల్ని ప్రేమించిండు కాబట్టే కదా ఆయన పరిశుద్ధంగా ఆయన నోటి నుంచి ఏ కపటం లేకపోయినా ఆయన శిలువులో మరణించింది కాబట్టి ఈ దినం మనం ఎలా ఉన్నాము దారి తప్పిపోయిన గొర్రెల వల్లే ఉన్నామా తండ్రి దగ్గర ఉన్న గొర్రెల వలె ఉన్నామా మన జీవితం ఎట్లా ఉంది నువ్వు వస్తున్నావు మంచిదే దేవుని వాక్యాన్ని వింటున్నావు మంచిదే ఎక్కడ దేవుని వాక్యం ప్రకారం నీ జీవితం ఉందా దేవుని పట్ల విధేయత కలిగి నీ ప్రవర్తన ఉందా ఆయనకు లోబడేటట్టు నీ జీవితం ఉందా ఆయన నీతిని జరిగించేటట్టు నీ జీవితం ఉందా ఇవి లేకుండా ను తండ్రి యొక్కకు వచ్చి నువ్వు మొరపెడుతూ సేవ చేస్తూ సువార్త ప్రకటిస్తే ఎట్లా నువ్వు ఒక అబద్ధికుడివి ఒక వేషధారకుడివే కదా చూడండి నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తున్నావు నీవేమో దేవుని మాదిరిగా నువ్వు లేకపోతే నువ్వు వేషధారకుడి వినా కాదా నువ్వు కదా నీ శిక్ష ఇంకా భయంకరంగా ఉంటుంది ఈ తప్పు చేసిన వాళ్ళ శిక్ష ఒక రీతిగా ఉంటే నీ శిక్ష మాత్రం ఇంకా భయంకరంగా కఠినంగా ఉంటది ఎందుకు చూడండి మనము దారి తప్పిపోయిన గొరెలమే కానీ మన కాపరి మనల్ని దారి మళ్ళిచ్చి తన యుద్ధకు తీసుకొచ్చుకున్నాడు కానీ మనము మాత్రము ఆయనకి మాదిరిలాగా ఉండాలా చూడండి మూడో అధ్యాయము చూడండి ఎనిమిదో వచ్చనము మూడో ఒకటో పేతులు అధ్యాయం తుదకు మూడో వచ్చినము ఎనిమిదో ఎనిమిదో వచనం తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖరి దుఃఖముల ఎందు సుఖ దుఃఖముల ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణ చిత్తులను వినయ వినయ మనస్కులనై ఉండరు చూడండి ఏక మనసు ఎక్కడ ఉంది చెప్పండి ఈ రోజు ఈ దినాల్లో సేవకులకి ఎవరికన్నా ఉందా ఒక్కరికి కూడా లేదు దే ఏక మనసు ఆయన రక్తం మన అందరిలో ఉంది మనం ఆయన రక్తంలో కడగబడినాం మనమంతా ఆయన బిడ్డలమైనప్పుడు మనమంతా సహోదరులమే కదా కాబట్టి మన తండ్రి ఆయన అయినప్పుడు ఆయన మనసు మనం కలిగి ఉంటే మన మనసు ఒకటే ఎందుకంటే మన అందరిలో ఉన్న ఆత్మ ఒకటే అయినప్పుడు కానీ చూడండి ఒకళ్ళో దేవుని ఆత్మ ఉంది ఒకళ్ళు ఏముందంట దురాత్మ ఉంది ఇప్పుడు శరీరం ఏమో దురాత్మక సాదృశ్యము మన ఆత్మ ఏమో తండ్రికి సాదృశ్యము శరీరం ఏం కోరుతుంది చెప్పండి దురాత్మ శరీర క్రియలు ఆత్మ ఏం కోరుతుంది ప్రేమను కోరతది మంచితనం కోరుతుంది సమాధానం కోరుతుంది దీర్ఘశాంతం కొలతది దయాలుత్మం కొలుతుంది ఆశా నిగ్రహము ఇవి కోరుతది ఇవి రెండిటికి ఏమైనా ప్రేమ ఉంటే కఠినంగా ఉంటారు చూడండి ఇప్పుడు ఏక ఎట్లా ఉంటది ఇద్దరిలో ఆత్మ ఫలములు ఉంటే ఏక ఉంటది ఒకళ్ళు శరీర క్రియలు ఉంటే ఒకళ్ళు ఆత్మఫలంలు ఉంటే అవి రెండు ఒకటికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎట్లా అవుతుంది అందుకే ఈ దినం దేవుని ఈ లోకమంతా ఏక లేదు ఒకరి సుఖ దుఃఖ్యంలో ఒకరు పాలుపడి ఒకరి సుఖ ఎక్కడ పాలు పొందుతున్నారు చెప్పండి తోటి సేవకుడే వాడి గురించి ఎప్పుడన్నా మనం ఆలోచించినామా వాడి బాధల్లో వాడి శ్రమంలో వాడి జీవితం ఒకవేళ నువ్వు ధనంతుడు కావచ్చు దేవుడు నీకు స్థితిని బట్టి నువ్వు మంచి ఉద్యోగం కలిగి ఉండొచ్చు నువ్వు మంచిగా చదువుకుని ఉండొచ్చు నువ్వు ఉన్నత స్థితిలో ఉండొచ్చు ఒకడు పని చేసుకుంటూ వాడు వాడు ఏమైండు విద్య లేని పామురుడు ఉండొచ్చు కానీ దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వాడు సువార్థ ప్రకటిస్తుండడు కాబట్టి వాడి జీవితం నీలాగా ఉన్నత స్థితిలో లేదు కానీ వాడికి తండ్రి ఆయననే నీకు తండ్రి ఆయననే నువ్వేం చేయాలా నిన్ను ఎందుకు దేవుడు పెట్టిండు నువ్వు ఎందుకు ఉన్నత స్థితిలో పెట్టిండు అట్లాంటి సేవకుడు దగ్గరికి అట్లాంటి సహోదరుడికి నిన్ను సహాయపడమనే కదా దేవుడు పెట్టింది నువ్వు ఏనాడన్నా మనం ఇలాంటివి ఎప్పుడన్నా తండ్రి మనసును కలిగి ఉండడం అంటే ఇవే కదా తండ్రి మనసు అంటే ఇప్పుడు తప్పిపోయిన వాడు ఇప్పుడు తండ్రి ఒక కొడుకు మంచిగా ఉన్నాడు ఒక కొడుకు సరిగలేడు తండ్రి ఎవరి గురించి ఆలోచిస్తాడు చెప్పండి బాగున్నవాడి గురించి ఆలోచించాడు బాగలేని వాడి గురించి ఆలోచిస్తాడు అదే మనసు నీ కలిగి ఉంటే నీ సోదరుడు నీతో సేవకుడైనప్పుడు వాడు లేని స్థితిలో ఉండొచ్చు వాడు పేదరికంలో ఉండొచ్చు వాడు దారిద్ర్యంలో ఉండొచ్చు నువ్వు ఎప్పుడన్నా వాడి దగ్గరికి వెళ్ళి పరామర్శించావా ఎప్పుడన్నా నువ్వు సంతోషంలో ఉన్నప్పుడు వాడిని పిలిచిని ఇంటికి వాడికి విందించినావా వాడిని సన్మానించినావా వాడికి ప్రేమ చూపించినావా ఎప్పుడు చూపించినావు ఈ దినం ఎవరు చూపిస్తుండ్రు ఆ నువ్వేం చేస్తున్నావు ధనవంతులను తీర్చుకొని ప్రశస్త వస్త్రం ధరించుకొని ఒకడు నీ మందిరంలోకి సమాజం మందిరంలోకి వస్తే వాడిని నువ్వు సన్మానించి వాడికి ఏమి ఉన్నత స్థలంలో నువ్వు కూర్చొని పెడుతున్నావు ఎవడైతే పేదరికం ఉన్నవాడిని ఈరోజు దేవుని బిడ్డలు ఈ రీతిగా లేరా లోకమంతా దేవుని సేవకులు ఉన్నారా లేరా చెప్పండి అందరూ దేవుని బిడ్డలే అందరికీ వర్తమానం వెళ్ళింది ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు కొంతమందిని వెనకబెడతారు కొంతమందికి సీటింగ్ మారుస్తారు కొంతమందికి ఎట్లా వాడు ఎట్లా దరిద్రుడు అయ్యింది ఈడు ఎట్లా గొప్పవాడు అయ్యింది చెప్పండి అంటే వాడికి ఉన్న మందిరమును బట్ట వాడికి పదవి ఈ లోకాన్ని బట్టి నువ్వు నేను ఏం చేస్తున్నావు ధనవంతుడు అంటున్నావు కానీ కింద కూర్చున్న దరిద్రుడు దరిద్రుడైన వాడు ధనవంతుడు తండ్రి విధానంలో ధనవంతుడు కాదు నువ్వు చూడండి ఈరోజు దినం ఎంతమంది సేవకులు తోటి ఒక్కొక్క వాక్యం చదివితే ఇంకొకరికి వినాలని ఇప్పుడు నేను వాక్యం చెప్పినాను అనుకో వినరు నువ్వేమో ఇప్పుడు మన గ్రూప్ లో చూస్తే ఒక బ్రదర్ వాకింగ్ చదివితే శ్రద్ధగా అందరు వచ్చి పార్టిసిపేట్ చేసి వింటారు మిగతా బ్రదర్లు చెప్తే వినరు నువ్వేమో దేవుని సత్యం తెలిసి నువ్వు ఇట్లా తీర్మానించుకున్నావు మంచిది ఆ అన్యులు ఈ గొప్ప జన వాళ్ళు చెప్పే కాతర్లని వాళ్ళు చెప్పే కాపర్లని వాళ్ళు వాళ్ళు చెప్పింది వాళ్ళ కాపరు తప్ప వాళ్ళు ఎవరునరు ఎవరికి ఎవరు వాళ్ళు తీర్మానించుకుంటే ఎక్కడ దేవుని సువార్థ పోతుంది చెప్పండి దేవుడు ఎవరికి వచ్చి చెప్పాలి ఇంకా ఎవరికి మొర పెట్టాల చెప్పండి నువ్వేమో ఒక సహోదరుని ఆయన చెప్తేనే ను నీ జీవితంలో నువ్వు వాక్యాన్ని వింటావు వాళ్ళేమో వాళ్ళ కాపర చెప్తే వింటారు ఇంకా ఎవడొచ్చి చెప్పినా నువ్వు వినవు నీకు ఆసక్తి రాదు నీకు ఓపిక ఉండదు ఓర్పు ఉండదు అపస్తుడైన పౌలు ఆయన ఎంతగా దేవుణ్ణి హింసించిండ్రు ఆయన సువార్థ ప్రకటించండు అందరూ ఆయనని సిలువయు సువార్త ఎవరు ప్రకటించండ్రు తండ్రి మార్చుకొని ప్రకటించండ్రు కానీ ఫస్ట్ కొన్ని దినాలు ఎవరు వినలేదు నువ్వు ఇట్లా తీర్మానించుకుంటే అది విగ్రహారాధన కాదా ఒక మనిషిని నువ్వు ఎక్కువ పూజిస్తే అది విగ్రహారాధన కాదా ఆయన నన్ను తప్ప ఎవరిని ప్రేమించొద్దు అంటారు నన్ను తప్ప నువ్వు నువ్వేమనుకోవాలా నీ తీర్మానం ఏం కలిగి ఉండాలా ఈ దినం నా దేవుడు నాకు స్వరం వినిపిస్తాడని నువ్వు ప్రార్థించి వచ్చి నువ్వు ఆయన సన్నిధిలో కూర్చోవాలా అప్పుడు దేవుడు మాట్లాడతాడు నువ్వేమేమో ఈ మనిషి చెప్తేనే నేను వాక్యం వింటాను వీళ్ళు చెప్తేనే నేను వింటానని నువ్వు తీర్మానించుకుంటే మిగతా వాళ్ళు చెప్పితే దేవుడు కాదా ఈ రోజు ఎంతమంది దేవుని బిడ్డలు లేరు చెప్పండి ఎట్లా పార్షాలిటీ లేదా ఇలాంటి గుణగాలు దేవునికి ఉన్నాయా చెప్పండి ఇలాంటి గుణగా దేవుడు కలిగి ఉన్నాడా మన ప్రభు ఈ దినం నువ్వు కలిగి ఉన్నావంటే నువ్వు ఎవరి ఆత్మ నీ హృదయంలో ఉంది నీలో దేవుని ఆత్మ ఉందా శరీరాత్మ లోకపు ఆత్మ ఉందా కాబట్టి నువ్వు ఆయన సృష్టి మొత్తంలో ఉన్నాడు ఆయనని ఆకాశవాసులు ఆయనని స్థుతిస్తారు భూనివాసులు ఆయన స్థుతిస్తారు పర్వతములు నక్షత్రములు ఆ సూర్యులు మొత్తం ఆయన ఈ సమస్తంలో ఉన్న జీవరాశులన్నీ ఆయన స్థుతిస్తాడు ఎందుకు అన్నిటికీ ఆయన ఒక మాటతోనే ఏర్పడి అన్నిటి మీద ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఆయన మాట్లాడాలనుకుంటే నీతో ప్రకృతి చెట్టుతో కూడా నీతో మాట్లాడగలడు నా తండ్రి నువ్వు చెట్టుతో మాట్లాడింది నేను ఎందుకు వింటాను ఎంతమంది దేవుని బిడ్డలకు ఆయన బుద్ధి చెప్పలేదు నువ్వు ఈ లేఖనాలన్నీ చూస్తున్నావు ఆయన ఏం చెప్పిండు అంతే దినంలో ఏ మనుషులందరి మీద ఆత్మను కుమరిస్తానన్నాడు అంటే ప్రతి ఒక్కరికి ఆయన శక్తి బలాన్ని ఇస్తానన్నాడు ఆయన ఆత్మ నువ్వు తీర్మానం ఒక సేవకుడు చెప్తేనే వింటానని నువ్వు తీర్మించుకుంటే ఆయన లేఖనం నువ్వు మర్చిపోయినట్టా కాదా చూడండి ఈ దినం దేవుని బిడ్డలు ఈ రీతిగా లేరా ఎంతమంది దేవుని బిడ్డలు ఈ రీతిగా లేరు పరిసయలు సద్దుకాయలు ఆయన లేఖనంలో చెప్పిండు ఆయన కన్య గర్భవతే ఈ లోకంకు జన్మిస్తుడని వాళ్ళు జన్మించి వచ్చినా కూడా చూడలేదు నువ్వు పరిశైడు సద్దుకాయలుగా నీ తీర్మానించుకుని ఉంటే అయన నీ ఎదుట వచ్చి చెప్పినా నువ్వేమైపోతావు వాళ్ళలాగా నువ్వు కూడా విమర్శ చేస్తూ ఉంటావు తండ్రి నువ్వు ఆయన నువ్వు చూడండి ఎట్లా దేవుని విధానంలో నువ్వు ఎంతగా నష్టపోతున్నావు నువ్వు నీకు దేవుడు గుణగణాలు లేకపోతే మనుషులు ఏ రీతిగా నశించిపోతారంటే ఈ రీతిగా నశించిపోతున్నావు చూడండి సహోదర ప్రేమ గలవారును కరుణ చిత్తులను వినయ మనస్కులై ఉండు చూడండి నీలో కరుణ ఎక్కడుంది నీలో వినయం ఎక్కడుంది నీలో సహోదర ప్రేమ ఎక్కడ ఉంది చెప్పండి నీలో సహోదర ప్రేమ ఉంటే ఆయన అందరినీ సన్మానించినప్పుడు ఆయన ఏం చెప్పిండు అందరినీ సన్మాని సన్మానించమండు అందరినీ ప్రేమించమన్నాడు కాబట్టి నువ్వు సన్మానించవడైతే వాడు చెప్పిన వాక్యం నువ్వు వింటావు కదా నువ్వులో ప్రేమ ఉంటే వాడికి ఇంపార్టెన్స్ ఇస్తావు కదా నువ్వు వాడు చెప్పిన వాక్యాన్ని నువ్వు వినవు ఇంకా నువ్వు వాడిని ఎక్కడ సహన్మానిస్తావు చెప్పండి నీలో ఎక్కడ వినయం ఉంటుంది నీలో ఎక్కడ కరుణ ఉంటుంది నీ సహోదరుడు పట్ల ఎందుకు నువ్వు అట్లా తీర్మానించుకున్నావు వాడికి ఈ లోకంలో ఉన్న దారిద్యాన్ని బట్టి కావచ్చు వాడు నీ ముందు పాపంలో జీవించిన ఉండొచ్చు అపస్తుడైన పౌలు కూడా హింసించండు దేవుడు సత్యంలో లేక అంత మాత్రాన నువ్వు విడిచిపెట్టినవేమో కానీ తండ్రి విడిచిపెట్టాడు ఎందుకు ఆయన హృదయాన్ని స్వస్థపరిచే దేవుడు ఆయన ఆయన ప్రణాళిక కలిగిన దేవుడైన ఆయన చిత్తం కలిగిన దేవుడైనా నీకు అర్థం కాదు ఆయన ప్రణాళిక ఆయన చిత్తం ఆయన మార్గం కానీ ఆయనకి అన్నీ తెలుసు ఆయన ఆదియు అంతము ఆయనే అల్పా ఒమేగాయు ఆయనే మన బతుకులు మన జీవితాలు మొత్తం ఆయన ప్రణాళికలో ఉన్నాయి మనము ఏంది మన జీవితం మొత్తం సమస్తము సృష్టికి స్టార్టింగ్ ఎండింగ్ అన్ని ఆయనే కాబట్టి ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు తప్పిపోయిన తప్పిపోయిన గొర్రెను తీసుకొచ్చి మళ్ళీ తప్పిపోయిన గొర్రెలకు కాపరిగా పెట్టగలిగే సమర్థుడు నా తండ్రి చూడండి వినయ మనసులో ఉండడి ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలవబడి చూడండి ఆశీర్వాదానికి వారసులు అంటే దేనికి నీకు ఆశీర్వాదం పరలోక రాజ్యంలో ఉండడమే నీకు ఆశీర్వాదము నువ్వేమో శరీర క్రియలు లోకాన్ని ప్రేమించి ఇదే నీ జీవితం ధనాపేక్ష కలిగి దురాశ కలిగి నువ్వు ఆయన ఎందు విధేయత లేకుండా నువ్వు ఆయన ఎందు భయభక్తులు లేకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు కానీ దేవుడు ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు ఆశీర్వాదముకు వారసులు అవడానికి అంట చూడండి దే ఎక్కడ ఆశీర్వాదం ఆ పరలోక రాజ్యానికి వారసులు ఆయన ఏం చేసిండు మీరు పిలవబడి తిరిగి అంటున్నాడు రాజ్యానికి నువ్వు వారసుడివి తండ్రికి నువ్వు వారసుడు తండ్రికి బిడ్డలే కదా వారసులు ఇంకా ఎవరు వారసులు చెప్పండి తండ్రికి ఆయన వారసత్వానికి ఆయన రాజ్యానికి ఆయన బిడ్డలే వారసులు కాబట్టి నువ్వు ఆయన బిడ్డమైనప్పుడు నువ్వు వారసుడివి నువ్వు ఆ పర్లోక రాజ్యం వారసుడి నువ్వేం చేస్తున్నావు చూసే వాళ్ళ లోకాన్ని ప్రేమించిపోయి నువ్వు సహోదరు ప్రేమ లేదు సన్మానించడం లేదు నీలో ఎక్కడ ఆత్మఫలం లేకుండా నువ్వు నశించిపోతున్నావు కానీ నీకు ఆయన ఎంత గొప్ప ఉన్నతమైన స్థితిని ఇచ్చిండు తండ్రి వారసుడిగా పెట్టుకుంటున్నాడు నిన్ను నువ్వేమో చూడు నీ జీవితం ఏ రీతిగా ఉంది మన జీవితం ఏ రీతిగా ఈ రోజు ఉందో చూడండి మీరు పిలువబడతారు కనుక కీడుకు ప్రతి కీడుకు ప్రతి కీడు అయినను దూషణకు ప్రతి దూషణ అయినందుకు చేయక దీవించుడి చూడండి కీడుకు ప్రతి కీడు ఈ రోజు ఒకడు పది తిడితే నువ్వు ఇరవై తిడుతున్నావు ఒకడు నిన్ను దూసిస్తే నువ్వు తిరిగి దూషిస్తున్నావు వాడిని చెప్పిస్తున్నావు నీ నోటితోటి నాలుక మన శరీర అవయంలో అత్యంత పాపపూరితమైన అవయవం ఏదైనా ఉందంటే అది నాలుకనే ఆ నాలుకతో నువ్వు చెప్పిస్తున్నావు అని నువ్వు ఆశీర్వదించట్లేదు నువ్వు దీవించట్లేదు నువ్వు చెప్పిస్తున్నావు అంటే సర్ప సంతానం కాబట్టి నువ్వు చెప్పిస్తున్నావు అదే తండ్రి వారసుడు అయితే నువ్వేం చేస్తావు ఆశీర్వాదిస్తావు దీవిస్తావు చూడండి నువ్వు నీ జీవితం మన జీవితం ఈ రోజు ఎట్లా ఉంది మనం ఆశీర్వదిస్తున్నామా మనం చెప్పిస్తున్నామా మన నోట్ల నుంచి ఏ మాటలు వస్తున్నాయి ఈ దినం మన నాలుక నుంచి చూడండి అందుకు దేవుడు మనల్ని ఆశీర్వాదాలు చూడండి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపట మాటలు చెప్పకుండా తన పదవులను కాచుకున్న చూడండి జీవం ఎవరు మన తండ్రి ఆయననే జీవం ఆయనను ప్రేమించి మంచి దినములంటే ఎట్లా ఆయన ఎప్పుడు ఆయన రాకడం వస్తుంది ఎప్పుడు నేను తండ్రితో ఉండాలా నేను ఎప్పుడు పర్వక రాజ్యంలో తండ్రితో ఉండాలని వీళ్ళు వీళ్ళు మంచి మాటలు కలిగి ఉన్న వాళ్ళు వీళ్ళు అలా జీవిస్తారు ఆయన ఆయన జీవను ప్రేమించే వాళ్ళు ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడా ఎప్పుడు నేను తండ్రి దగ్గరికి వెళ్తానా ఎప్పుడు ఆయనతో నేను ఉంటానా ఎప్పుడు ఆయనతో నేను జీవిస్తాను ఆయనతో బ్రతుకుతానని వీళ్ళు ఇలా కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకని నోటు నుంచి ఎప్పుడు చెడ్డదాన్ని పలకరి తీర్పు తీర్చరు ఎప్పుడు శపించరు ఎప్పుడు పాపపుపూరితమైన మాటలు మాట్లాడ వీళ్ళు తన నాలుకను కపట మాటలు చెప్పకుండా ఏమంట తన పెదవులను కాచుకొన వాళ్లను చూడండి ఎవరు కపటప మాటలు మాట్లాడతారు ఎవరు చెడ్డదాన్ని పలుకులు పలుకుతారు సర్ప సంతానకు సాదృశ్యమైన వాళ్ళు ఇవి అలుగుతారు దేవుని బిడ్డలు ఎప్పుడు ఆశీర్వదిస్తారు దీవిస్తారు చూడండి అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానంను వెతికి దాన్ని వెంటాడవాలను చూడండి కీడు నుండి మేలు చేయాలా కీడు పెట్టేది ఆయనే మేలు చేసేది కూడా ఆయనే చూడు నువ్వు మేలు చేసి కీడు అనుభవిస్తారు చాలా మంది అది ఆయనకి ఇష్టమంట కీడు చేసి మేలు చూడండి మనం కీడు నుండి తొలగి మనం కీడు చేయొద్దు మనం ఎప్పుడు ఎవరిని శపించొద్దు ఎవరికి మనం తీర్పు తీర్చొద్దు ఎవరిని విమర్శించొద్దు ఎవరి మీద నిందలు మోపద్దు ఒకప్పుడు నేను కూడా కఠినంగానే ఎట్లానే ఉండేవాడిని మా మిస్సెస్ విషయంలో కొంతమంది విషయంలో ఇట్లాంటి గుణగణాలు నన్ను ఉన్నాయి కాబట్టి ఎందుకంటే నేను చెప్పుకోవడం ఒకప్పుడు ఉన్నింది నా జీవితం అట్లా కానీ చంద్రశేఖర అన్న వాళ్ళు చెప్పిండ్రు ఇట్లా మనం అనద్ధ ప్రేదాలు అని ఇట్లా వాళ్ళు చాలామంది నాకు గైడెన్స్ ఇచ్చిండ్రు కాబట్టి ఆ గైడెన్స్ ఎవరి ఇప్పించిండ్రు అంటే తండ్రే ఇప్పించిండ్రుడు చూడండి ఆయన మార్గంలో ఆయన త్రోహ సరళంలో మనం ఉంటే ఆయననే మనకి మంచి మార్గంలో చూపిస్తాడు అది ఆయనలో ఉంటే అదే నువ్వు సర్పశాంతా ఉంటే నువ్వు ఏరే రీతిగా నీ ట్రాక్ వెళ్ళిపోతుంది కానీ చాలామంది చెప్పినాక నేను చాలా విధానాలు మార్చుకున్న తెలుసుకున్న అంత ముందు నాకు తెలియదు నేను కూడా ఒకప్పుడు ఇట్లానే చెడ్డ మాటలు వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్స్ ఇవ్వడాలు వాళ్ళని విమర్శించడము ఎప్పుడు నా జీవితం కూడా ఈ రితికుని కానీ ఎప్పుడైతే దేవుడు తన దాసుడు ద్వారా ఆయన నాకు మాట్లాడిండో అది నేను విన్నాను గ్రహించి అది సరి చేసుకున్నాను నేను ఎవరిని విమర్శించను ఎవరి మీద నేను కంప్లైంట్లు పెట్టను ఎవరిని తిట్టను ఎవరిని నేను వింతే నువ్వు నీ జీవితం ఇట్లా ఇందుకు అయిందని కూడా నేను తీర్పు తీర్చను కాకపోతే నేను కలిగింది ఏంటంటే ప్రేమగా చెప్తా వాళ్ళకి గద్దిస్తాను శిక్షిస్తాను హెచ్చరిస్తాను అది ఎట్లా పౌలు ఎట్లా చదవా తండ్రి ఎట్లా చెప్పిండు అట్లా మాదిరిగా మనము కూడా చెప్పాలని అట్లా నా జీవితాన్ని నేను మర్చుకున్నా కాబట్టి మనం ఆ రీతిగానే ఉండాలి కాబట్టి మనం ఆ రీతిగా ఉండకపోతే మనం ఆశీర్వాదానికి ఎట్లా వారసులు అవుతాం ఆయన రాజ్యంలోకి మనం ఎట్లా వెళ్ళిపోతాం కాబట్టి చూడండి కీడుకు నుండి మేలు చేయి తొలగి మేలు చేయాలను సమాధానం వెతికి దాన్ని వెంటాడ చూడండి ప్రభు కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి కనుక ప్రభు ముఖం కీడు చేయి వారికి విరోధంగా ఉందంట చూడండి ఎవరైతే కీడు వాళ్ళకి ప్రభు ఎట్లా ఉన్నాడంట ఆయన ముఖం అంటే ఏంది ఆయన ముఖం ఆయన ముఖం వాళ్ళకి విరోధముగా ఉన్నదంట నీతి మీదను ఆయన నీతి ఎవరు ఆయన వాక్యానికి లోబడిన వాళ్ళు ఆయన స్వర నా అబ్రహాము కూడా ఆయన స్వరానికి లోబడింది కాబట్టి కదా ఆయన సంతానము దేవుడు ఎంతగా ఆయనకి లోబడిన వాళ్ళు ఆయన చెవి అంట చూడండి ఆయన వింటాడంట మన ప్రార్థన ఎవరి ప్రార్థన అబ్రహం లాగా దేవుడు ఎవరికైతే లోపడతారు అట్లాంటిగా నువ్వు దేవుడికి లోబడితే నీ చెవులు వినడానికి ఆయననే చెవి పెడతాడంట నువ్వు ఏం మాట్లాడతావా నువ్వు ఎట్లా ప్రార్థన చేస్తావా అని చూడండి మనం చెవి ఎగ్గమని చెప్తుండే కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తుడు ఆయన చెవులంట ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు అంట చూడండి దేవుడు కూడా చూడు నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావని ఆయన చెన్ని ప్రార్థన కోసం ఆయన పెడతాడంట చూడండి ఎంత మన ఎంత గొప్ప ధన్యత అది ఎంత గొప్ప ఐశ్వర్యం ఆయన చెవులు మనం ప్రార్థన ఎప్పుడెప్పుడు చేస్తామని ఆయన చెవులు కనిపెట్టు ఉంటా చూడండి అది గొప్ప ధన్యత కదా ఆయన ప్రాధంలో వాళ్ళ వైపు ఉన్నవి కనుక ప్రభుముఖం కీడు చేయ వారికి విరోధంగా ఉన్నదంట చూడండి ఎవరైతే కీడు చేసే గుణగణాలు ఇవి కలిగి ఉన్నారో వాళ్ళకి ఆయన విరోధం అంటే చూడండి వాళ్ళని ఆయన ఏం చేస్తాడంట ఉమ్మి వేస్తాడంట లేవు చల్లగా లేవు అంట జీవితం అంటే వెచ్చగా లేవు చల్లగా ఇటు లేవు ఇటు దేవునిలో లేవు నువ్వు అంటే సగం సత్యం సగం మన జీవితాల్లో ఆయన ఎందుకు ఉమ్మి వేస్తాను అంటున్నాడు నువ్వు సంపూర్ణంగా ఆయన లేవు సంపూర్ణంగా పాపంలో లేవు నువ్వు ఒక వేషధారుకుడిలాగా దేవుని దగ్గరికి వస్తున్నావు మనపెడుతున్నావు మళ్ళీ యథావిధిగా లోకానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి నువ్వు వెచ్చగా లేవు కాబట్టి ఆయన నిన్ను చూసి ఉమ్మి చూడండి కాబట్టి మనము మాత్రము ఆయనలో ఎప్పుడు మనం ఆయన ఆయన ఎట్లాగైతే ఆయన మనకి మాదిరిగా ఉంచిపోయిండో ఆయన ఎట్లా శ్రమలు అనుభవించిండు ఆయన ఎట్లా ఏ నోటితోటి కపటమైన మాటలు మాట్లాడలేదు మన తండ్రి ఆయన ఎప్పుడు పాపము చేయలేదు పరిశుద్ధత కలిగి ఉన్నాడు కాబట్టి తండ్రి కలిగిన పరిశుద్ధత మనము కలిగి ఉండాలా మన నోటి నుండి ఆశీర్వదమైన పదాలే రావాలా మనలో ఎప్పుడు కపటమైన మాటలు రావద్దు కాబట్టి ఈ దినం దేవుడు మన స్వరం ద్వారా వినిపించినాడు ఆయనకి నా హృదయపూర్వక వందనలు పర్లోక మందున్న తండ్రి నా ఏసయ్యా నీకు వందనలు నా తండ్రి నా స్థుతులు స్తోత్రంలో తండ్రి అవును ఈ లోకంకు మీరు వచ్చింది కేవలం మమ్మల్ని పరిశుద్ధులుగా చేయడానికే తండ్రి మమ్మల్ని నీ బిడ్డలుగా నువ్వు ప్రేమించినావు తండ్రి కాబట్టి తండ్రి నీ మరణం ద్వారా మమ్మల్ని అందరినీ ఆ రాజ్యంలో చేర్చుకున్నావు తండ్రి నువ్వు మా పట్ల ప్రేమ చూపించిన విధానాన్ని బట్టి ప్రభా నాయన వెయ్యి కాదు ప్రభా ఈ లోకమంతా నేను జీవితాంతం స్థుతించిన రుణము మేము తీర్చుకోలేం ప్రభా నువ్వు మా పట్ల చూపించిన ప్రేమకి కాబట్టి తండ్రి మా బ్రతుకు దినములంతా తండ్రి నిన్నే చాలా నిన్ను స్తుంచాలా నీ నామాన్ని గణపరచాలా నీ మహిమని ఈ లోకమంతా ప్రకటింపజేయాలా ప్రభా కాబట్టి తండ్రి నాయన మా నోటి నుండి ఎలాంటి కపట మాటలు రాకుండా మాలో ఎలాంటి పాపము లేకుండా తండ్రి నాయన మేమంతా ఆశీర్వాదానికి వారసులు నీ పర్లోక రాజ్యానికి వారసులు అవ్వడంటే మమ్మల్ని పిలిచినావు కాబట్టి మా పిలుపును మేము నిశ్చయంగా జాగ్రత్త చేసుకుని కాపాడాలా పిలుపు మర్చిపోయిన వాళ్ళు తండ్రి అక్కడ నిత్య రాజ్యంలో ఆ పర్వక రాజ్యంలో నీతో ఉండరని నువ్వు చెప్తున్నావు తండ్రి కాబట్టి ప్రభా నాయన మీరు కలిగిన పరిశుద్ధత మేము కలిగి ఉండాలా మీరు కలిగిన ప్రేమ మేము కలిగి ఉండాలా తండ్రి మీరు కలిగిన వినయం మేము కలిగి ఉండాలా మీరు కలిగిన కరుణ మేము కలిగి మీరు కలిగిన మనస్సు మేము కలిగి ఉండాలా మీరు కలిగిన భారము మేము కలిగి ఉండి తండ్రి నాయన నీ మాదిరిగా మేము కూడా ఈ లోకంలో నీ స్వార్థని ప్రకటించి నాయన తండ్రి మేము కూడా నీ ఒద్దకి రావాలా ప్రభు కాబట్టి మమ్మల్ని నువ్వు ప్రేమిస్తున్నావు ఆయన మమ్మల్ని నువ్వు ఇంతగా ప్రేమిస్త ధన్యులుగాను భాగ్యవంతులుగాను ఐశ్వర్యవంతులుగా చేసినందుకు నీకు నా హృదయపూర్వక పాదాభి తండ్రి కోట్లాది కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమా ఘనతా ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే యుగ యుగములు కలుగునగాక నజరేడైన ఏసు క్రీస్తు పరిషుద్ధ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ ఒక్కొక్కరిగా స్తోత్రం ప్రభావ పరిశుద్ధ ఏసయ్యా మీకే స్థితి స్తోత్రాలు కృతజ్ఞతలు అర్చించుకుంటున్నాం అయినా ఈ యొక్క గడిచిన కాలం అంతా కాపాడినందుకు మీకు ఎంతో బంధునాలు ప్రభావ ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావ మిమ్మల్ని స్థితించిలాగా ఘనపరచలేగా ప్రార్థనలో పాల్గొనలాగానా మీరు ఇచ్చిన యొక్క బంద అవకాశం బట్టి మీకు ఎంతో బంధునాలు ప్రభావ ఖచ్చితంగా ప్రభావం ఏం ఉంటుంది బహుశ్రమల కాలంలోనైనా కాబట్టి ఒకరినొకరం ఆదరించుకుంటూ ఒకరినొకరం బలపరుచుకుంటూ అవును ప్రభావ మీ కొరకు మేము సాక్షులుగా జీవించాలన్నా సన ప్రభావ ఎంత తన మళ్ళీ ప్రేమం వేయడంనైనా దేవుడు ప్రేమ మేడని వాక్యం చదివిస్తుంది అయినా ఈజ్ లవ్ అంటుంది ప్రభావ వాక్యం కాబట్టి నిన్న మేము ప్రతి ఒక్కరిని ప్రేమించాలా ఎవరిని కూడా ఖండించకుండా ఎవరిని కూడా వ్యతిరేకించకుండా ప్రభావ ప్రతి ఒక్కరు తనమల్ని మిమ్మల్ని చూసి లాగానే సహాయపడండి ఎందుకంటే ప్రభావ మీ స్వరూపంలో తనమల్ మీ పోలిక చొప్పున తయారు చేస్తున్నారు ప్రభావ మీ స్వరూపం ఉంది మీ పోలిక లేదు ప్రభావ మాలో ఈరోజు అదే మేము గమనిస్తున్నాం ప్రభావ మీ పోలిక ఉన్న వాడికి వేరే ఉంటాయి ప్రభావ నైనా తనమల్లి అందుకే రక్షణ అనుభవం చాలా అవసరము ప్రభావ మీ యొక్క కృప మాకు మీ కృప లేకుంటే తను మీ పోలికలో మేము ఉండలేము మీ పోలిక మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీ పోలిక లేకపోతే ప్రభావ మా సేవ ఫలఫలితం కాదునైనా అవునైనా అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రణాళికలో మేము చివరి వరకు సహించాలని సహాయపడండి ప్రభావ ఎవరిని కూడా ఖండించకుండా ఎవరిని ప్రేమను ప్రకటిస్తూ ముందు పోలగానే సహాయపడండి ప్రభావ అవును ప్రభావ సర్పంతో మాకు ఏ పొత్తు లేదు ప్రభావ ఎటువంటి గొప్ప జనం పట్ల కూడా ప్రవర్తన మన మాకు ఎటువంటి సవాసం లేదు కానీ వారి మీద మాకు కనికరమే ప్రభావం ఎందుకంటే మీరు గొప్ప జనాన్ని చూసినప్పుడు ఏడ్చినారు ఎప్పుడు బైబుల్ అంతట్లో ఆ చూసి మీరు ఏడ్చినారు నైనా కాబట్టి నైనా మేము కూడా తండ్రి అటువంటి గుణగణంగా ఎదిగిపోవాలని సహాయపడండి అవును ప్రభావ ఎవరిని కించపరచకుండా అందరినీ ప్రేమతో మీ చెంతకు నడిపించుకోవాలి అదన సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రభావ మీ యొక్క వాక్యానికి తగినట్లు మేము జీవించాలా మన ప్రవర్తన అంతట్లో మీ అధికారానికి లోపల ప్రభావ మా తలపులన్నింటినీ మీకు సమర్పించుకోవాలా మా తలం మీ తలంపుల వంటివి కావు మా ప్రభు మా తలంపుల వంటివి కావు మీ ప్రభు కాబట్టి మా పనికి రాని వింటున్నాయి కదా ప్రభు మీకు మేము చోటించలేమైన మీ తలపులు మాకు అనుగ్రహించండి మా భవిష్యత్తులో మీ చేతులు ఎంత సురక్షితగా దేని విషయంలో భయపడకుండా దేని విషయంలో చింతించకుండా దేని విషయంలో అసూయ పడకుండా ఆ అసూయ ఆత్మని భయపరిచే ఆత్మని వేసినానని గదిస్తున్నాం మాలిగా ఓ సైతన్ కేసు రావుని ఆజ్ఞపిస్తున్నారు వెళ్ళిపో ఎవరిలో పంచడానికి వెళ్ళేది ప్రభావ ముఖ్యంగా మీ బిడ్డలో మీ సేవకులలో వాడు పంచడానికి వీళ్ళు ప్ర వాటిని మేము చోటు పొద్దు ప్రవాస ఆయపడమని ప్రార్థిస్తున్నాం వైరస్ విజృంభించి ఉంటుండగా ప్రవాసాయపడండి మనుషుల పట్ల కనికరం చూపించండి ఇంకా రకరకాల రోగాలు మీరు ముందుగా మిమ్మల్ని హెచ్చరించినారు కాబట్టి మేము ఏ రీతిగా తండ్రి వాటి మమ్మల్ని మేము కాపాడుకోవాలి మా మా బంధువులని మిత్రులని స్నేహితులని ముఖ్యంగా సేవకులని తమని కాపాడుకోవాలని మీరు మాకు జ్ఞానం అనిపించండి ప్రవచనాత్మకమైన వారం మాకు అందరికీ కనిపించి నడిపించండి ప్రార్థనలో పాల్గొన్న వాళ్ళందరినీ ఆశ్రయించి మీరు ఆకర్ వర్షపరచుకోమని ఏ సుక్రహిస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఒక్కొక్కరిగా ప్రార్థించండి ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ కృపమ్మ కూడా కంటికరం గలదేవా రాజుల ప్రభుల ప్రభు మా మా రక్షకం మీకు ఎంతో లెక్కలేని అని మీరు వాక్యం చేత మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు ఇసే ప్రభా అవనేసే మా హృదయాలలో ప్రభావం మీ యొక్క ప్రేమను నిలుపుకోవాలి రాజా మీరు వచ్చేంత వరకు ఇసు ప్రభావం నిలుపుకొని మేము ముందుకు కొనసాగాల అది కూడా మీ మహిమార్థమయ్యే ప్రభు అనేకులకి ఆ ప్రేమని వ్యక్తపరిచేదేవా వాళ్ళను కూడా ప్రభరక్షణ మార్గంలోకి నడిపించి మీ సేవలో ప్రభా వాళ్ళను కూడా నడిపించాల ప్రభా అలాంటి పశుధాత్మ శక్తి బలాన్ని మా అందరికి మీరు దయచేయండి మీ కృప చేత మీ కనికరం చేత ప్రభా మహిమనత దేవా మా మార్గము మా సత్యము మా జీవము మీరే ఇసే ప్రభా మా కొండ కోట మా దాగు చోటు మీరేసే ప్రభా హర్వాధికారి జీవం గల దేవా పరిశుద్ధ మీ మాటలు ఎంతో శక్తిగలవైన వేసే ప్రభా ప్రతి ఒక్కరికి యొక్క శక్తిని బలాన్ని దయచేసి పాపం మీద విడుదల మీరు కలిగ చేయండి ప్రభావ ఎటువంటి ద్వేషం ఎవరిలో పట్టు ఉండడానికి కలహము ప్రభావ ఎవరి లోపల ఉండడానికి వీలు లేదు ధనాపేక్ష అస్సలు ఉండడానికి వీలదు ప్రభావ మీరు అక్కడికి ప్రభావ ప్రతి ఒక్కరిని సిద్ధపరచుకోండి ఇవేవి కూడా గుణగనాలు వాళ్ళ లోపల ఉండకుండా మీకు అశుధాత్మ శక్తి బలం చేత నడిపించండి విద్ధ వింత రోగాలు వస్తున్నాయి ప్రభావం నుంచి ప్రజలకు విడుదల మీరు కల్పించండి రక్షకుడు త్వరగా రాని ఉండడానికి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా ప్రభావాల మొడి హృదయాలను మీరు మార్చండి ప్రభా వంగని మొక్కలు వేసుక్రీస్తున్న అమ్మంలో వంగల ప్రభావ రచతడి ప్రభు మిమ్మల్ని స్వీకరించి దేవ మీకు వందన ప్రభావం యొక్క రక్షణ మార్గంలోకి వాళ్ళు రావాలా ప్రభా సహాయపడని ఆయన కొడుపించండి ప్రభా మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలి ప్రభా ఇంకా మీ అభిషేకం పొందుకొని మీ నామ మహిమార్థమ విపరీతంగా సేవ చేయాలా ప్రభా ఏసే సామ్యాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకుని ప్రభా ప్రార్థనలో గడిపి వేసేయా వీళ్ళు ఆత్మీయంగా బలపడి ప్రభు మీరు చెప్పిన విధంగా నడిచే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేమని ఏసుక్రీస్తు మహిమగల నామను ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రార్థించండి పరిశుద్ధరా బ్రదర్ రవి బ్రదర్ మీద పరిశుద్ధ మోహన్ మహోన్నత సవలోక సృష్టికర్త సర్వాధికారిక అసత్య సంపూర్ణ దేవాన్ని పాదాలకు వేలాది వంద నాలుగు ప్రభావం తండ్రి ఇదినైనా మధ్యాహ్న కాల సమయంలో ప్రభావం అయినా మీరు స్వరం మిమ్మల్ని ప్రార్థించేందుకు ప్రభావం ఇచ్చిన పద్ధతిని బట్టి మీకు వేలాది వంద నాలుగు స్థితిలో చెల్లిస్తున్నాం తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావం యుగ యుగంలో మీకే చెల్లిస్తున్నాం ప్రభావాలు ఏ ఏతండ్రి ప్రభావితం ద్వారా మాట్లాడారు ప్రభావన తండ్రి నా ప్రభావం మేము శ్రమలు సహించడం మేలు ప్రవాహం అది అన్యాయం అన్యాయంగా ఉన్నాను ప్రభావన తండ్రి న్యాయంగా మా మీద నా తండ్రి శ్రమను మోపినప్పుడు ప్రభా దాన్ని భరించడం తండ్రి అది మీకు నా తండ్రి అది మీకు ప్రభా అది మీకు హితమైనది ప్రభావ నా తండ్రి ఇదన్నా ప్రభా మీరు చేసిన ప్రభావ కీడు అనుసరించిన ఎడల ప్రభావ దాన్ని సహించిన ఎడల ప్రభావ అది ధన్యత ప్రభావ కాబట్టి మేము ఆరిత్య పోవాల ప్రాభ నా తండ్రి అయినా మీరు ఏమైనా మాకు సాయకులుగా ఉండే ప్రభావం అయినా కీడ్కు ప్రతి కీడు మేము చేయడానికి వీలేదు ప్రభావం అయినా తండ్రి దండనకు కూడా మేము చేయడానికి వీలేదు ప్రభాన తండ్రి ఆ తండ్రి ప్రభావ మనలో ఉన్న ప్రభావ ప్రతి ఆపాద కార్యాలను ప్రభావం లయపరచుకోవాల ప్రభావం ప్రభావతి ప్రభా మీరు మాత్రం మాట్లాడుతున్నారు ప్రభావ ఉదయం మధ్య మధ్యాహ్నం సాయంత్రం ప్రతిరోజు మాట్లాడుతున్నారు ప్రభావ తండ్రి తండ్రి ఎన్నో ఆత్మీయ విషయాలు మాకు తెలియబరుస్తున్నారు ప్రభావైనా మా జీవితంలో సరి చేసుకోవాల్సిన ప్రభావం ఎన్నో ఉన్నాయి ప్రభావతం రెండింటి ప్రభావం మీరు మాత్రం మాట్లాడుతున్నంతే మీ వంద నాలుగు ప్రభావం తండ్రి ప్రభావ అందరినీ సన్మానించి వారమై ఉండాల ప్రభావ సోదర ప్రేమ కలిగి ఉండాల ప్రభావ నా తండ్రి నైనా మీ యొక్క ఆశీర్వాదానికి వారసులుగా ఉంటే నా తండ్రి మీరు మమ్మల్ని పిలిచిన నా తండ్రి అది కీడైన శ్రమైన ప్రభావ ఆశీర్వాదం పొందుకుంటే ప్రభావ ప్రతిదీ మేము భరించాలా ప్రభావ అయినా మీకు యోగ్యమైన జీవితం ప్రభావ మీకు ఇష్టమైన జీవితం మేము జీవించాల ప్రాభం లేదంటే అపవాదికి నా తండ్రి ఏ విషయంలో మేము చోటు ఇకూడదు ప్రభావం కార్యాలకు మేము పాల్పడకూడదు ప్రభావం అయినా మీ స్వరానికి ప్రభావించేనాల ప్రభావం అయినా మీ నామానికి మహిమకరమైన విధంగా ప్రభావం జీవితాలు ఉండాల ప్రభావం నా తండ్రి నా తండ్రి ఏ విషయంలో ప్రభావం లోటుపాట్లు ఉండకుండా ప్రభావం నా తండ్రి ప్రతిదీనైనా సరి చేసుకునే ఒక అవకాశం ఇవ్వండి ప్రభావం తండ్రి మీరేనైనా మాకు ఒక మార్గం చూపించండి ప్రభావ మార్గాలు మమ్మల్ని నడిపించేవి ప్రభావం ఎటువంటి భేదము కలహములు ప్రభావం మత్సరముదైనా ఏది కూడా ఉండడానికి వీళ్ళే ప్రభావం అయినా క్రియలు ఇవి కూడా మనం ఉండడానికి వీళ్ళే ప్రాభం సమస్తం ప్రభావ ఏది చేసినా మీ మహిమ కొరకే చేయమన్న ప్రభావం ప్రభావం మీ మహిమ కొరకే చేయాల ప్రభావ ఎన్నైతే ప్రభావ ఇంకా బలహీనతలు ఉన్నాయి ప్రభావ అన్నింటినీ విడిచిపెట్టే ప్రభావ మీ యొక్క ప్రభావ వాగ్దానం మేము నెరవేర్చాల ప్రభావ సమస్తం మీ మహిమ కొరకే మేము చేయాల ప్రభావం అటువంటి జీవన విధానాలకు మమ్మల్ని నడిపించినాయినా అతను మీ నానికి మహిమకరమైన జీవితాలు ముందుకు మమ్మల్ని మార్చుకుని ప్రార్థిస్తున్నాం ప్రభావం మీకే వేలాది వందనాల ప్రభావతా తండ్రి ఇంక స్థితుల స్తోత్రం చల్లిస్తున్న ప్రభావ ఇది వైనా తండ్రి వైరస్ బాధ్యతలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావం అందరినీ తండ్రి ఇది ప్రభావ ఎంతో భయంకరంగా ప్రభావం కేసులు తగ్గిపోయినాయి ప్రభావ అయినా ఎంతో తండ్రి మరణ రమైన పరిస్థితుల నుంచి ప్రభావం విడతల కల్పించిన ప్రభావం నా తండ్రి మీకు ఇలాగ వందనాల ప్రభావతం ఇక్కడ ప్రభావిత పెట్టాల ప్రభావ జనుల ప్రభావ తిరగల ప్రభావ నిర్లక్ష్య జీవితం ప్రభావల ప్రభావ ఈ లోకంలో ప్రభావ మాకు శాశ్వతమైందంటే ఏది లేదని ప్రభావ వాళ్ళు ఎప్పటికైనా తెలుసుకోవాల ప్రభావం లోకస్తున్న తండ్రి నాయన లోకాన్ని విడిచిపెట్టాల ప్రభావ సృష్టికర్త ఇతర తిరగల ప్రభావ మీరు ఎవరికి నాయన ఆత్మీయతలు ఇప్పండి ప్రభావ ప్రతి ఒక్కరి యొక్క రక్షణ మార్గంలో కూర్చులన్న ప్రభావ మీరు ఎంత అనేక అనేక మంది లేపండి ప్రభావ ఆయన మీకు సమస్తము సాధ్యం ప్రభావ ఈ ఆత్మ కూడా నశించుకోవటం నిశ్చితంగా ప్రభావ నాయన ప్రతి ఒక్కరు బిడని ప్రభావ ప్రతి ఒక్కరి బిడలుకుంటున్న వాళ్ళు అందరి ప్రభావ తండ్రి నా తండ్రి యొక్క చర్చ్ సిస్టమ్ నుంచి ప్రభావం విడుదల చేయండి ప్రభావ నా తండ్రి నా తర్ ఏదైతే మతపరమైన విధానాల్లో ప్రభావం తండ్రి ఆదివారం ఆరాధనట్టు నా తండ్రి కాకుండా ప్రభావం ప్రతి ఒక్కరిని విడిపించండి ప్రభావం మీ మార్గంలోకి నడిపించండి ప్రభావం అతంటే ప్రతి ఒక్కరినైనా మీ యొక్క గొప్ప సేవకులుగా మారాలో ప్రభావం అయినా ప్రతి ఒక్కరి నా తండ్రి అంతే దినాలు ప్రభావ తండ్రి అవును ప్రభావ అతని ఇంకొంత కాలం పోతే నా ప్రభావ తర ఆ గేట్ ప్రభావ ద్వారా మూసేయబడతారు ప్రభావ నా తండ్రి మీ స్వరం మాకు వినపడుతు ప్రభావ తర్వాత నా తండ్రి సమలకాలం స్టార్ట్ అవుతుంది ప్రభావ తండ్రి నైనా మేము ముందుగానే మేల్కోవాల ప్రభావ అనేకులని మేల్ కోల్పాల మీరే సహాయకులు ఉండండి ప్రభావ మీరు అందనే నా తండ్రి ఎవరైతే మిమ్మల్ని ఎరిగి ఉన్నారో ప్రతి ఒక్కరి నైనా మీ యొక్క శ్రోతాక పాఠ ప్రభావ వారి యొక్క బంధకాల నుంచి విడిపించి ముందుకు నడిపించండి ప్రభావ మీ సేవలు ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు ప్రభా ఆ తండ్రి వారందరికీ నైనా మీ చిత్తం బయలుపరిచిన తల్లి తరీతిగా నైనా ముందుకు వెళ్ళాలని సహాయం తెచ్చండి ప్రభావ నా తండ్రి గారు ఇంకా వైరస్ బాధితులందరినీ స్వస్థపరచండి ప్రభావ నా తండ్రి అది ఎంతో మంది నాయనైనా మీరు ఆదరించండి ప్రభావ వారికి కావసిన ప్రతి అవసరం తీర్చండి తండ్రి ఇదే నైనా వ్యాక్సిన్లను బట్టి ప్రార్థిస్తున్నా ప్రభావాన్ని దృష్టి ప్రభావాలు తండ్రి ఎవరి మీద పడకుండా మీరు కనికరం చూపించండి ప్రభావ నా తండ్రి ఎవరు కూడా మరణించకుండా ప్రభావ మీరు కనికరం చూపించండి ప్రభావ నా తండ్రి వ్యాక్సిన్లు ఆశ్రయిస్తున్న వాళ్ళంత ప్రభాన తర్వాత లోకానికి ఆశ్రయిస్తున్నారు ప్రభా అదే నా తండ్రి అరీతిగా ఉన్న ప్రభావన తల్లి మిమ్మల్ని ఆశ్రయించాల ప్రభాన తండ్రి మీ వాగ్దానాలు మాకున్నాయి ప్రభా మనల్ని నెరవేరాలంటే ప్రభావి మీ కారాలు మీరు నెరవేర్చల మీ యొక్క మార్గంలో నడిచినప్పుడు అవన్నీ మాకు ప్రభా మా జీవితాలు నెరవేర్తాయి ప్రభావా వాగ్దానాలన్న ప్రభావ కాబట్టి నా తండ్రి ఏ తెగులు కూడా సమీపించిందో ప్రభా నీ పక్కన వెయ్యి మంది పండిను నీ పక్కన పదివేల మంది పడినను ప్రభా నీకేం వాదనాలు ఉన్నాయి ప్రభావ నేను విడుకున్న ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి ప్రభా నా తన అవన్నీ నైనా నువ్వు నెరవేర్చే దేవుడు నువ్వు వాగ్దానాలు ఇచ్చిన ప్రభావా కాబట్టి నాకు మా జీవితంలో నెరవేరాల ప్రభా నా తల్లి మిమ్మల్ని మిమ్మల్ని ఆశ్రయించాలా మీ తరవులను నడిచిన మీరే మాకు సహాయకులు ఉండండి ప్రభావ కొడికి కానీ ఇవ్వడం మీరే సహాయం చేయండి ప్రభావా స్థలందరూ ప్రభా రీతి ఉండలాగిన ఆ రీతి కానీ మీ దగ్గరికి వచ్చి లాగిన సాయం దాయించండి ప్రభావా తండ్రి ఎవరు నిర్లక్ష్య జీవితంలో ఉండకుండా ప్రభావ ముందుకు సాగాలని సహాయం దయచేయండి ప్రభావ తండ్రి ఈ నైనా ఆరాధనంతట్ల ప్రభావ మీరే తోడైనా మీరేనైనా మాట్లాడిన మీరే మీకు వాందనలు స్థుతులు స్తోత్రం చేస్తున్నాం ప్రభావ ప్రతి ఒక్కరినైనా మీ జ్ఞాపకం చేసుకుంటుంది ప్రతి ఒక్కరి కుటుంబాబాల్లో నాయనైనా మీకు ప్రతి అవసరం తీర్చండి ప్రభావ వీళ్ళు ప్రతి చోట మీరే శాంతి సమాధానం కలిగించేయండి ప్రభావా తండ్రి ఏ విషయంలో అపాధిలో లంగుకుంటే ప్రభావ ఏ అవాదీ నైనా వారి మీద దాడి చేయకుండా మీరు కాచి కాపాడంటే ప్రభావ మీ తెగుళ్ళు దారి చేయకుండా మీరే కాచి కాపాడంటే ప్రభావ అనే యొక్క నమ్మ మహిమ ప్రతి ఒక్కరిని వాడుకోండి నైనా యొక్క అభిషేకం దయచేయండి ప్రభావ ప్రతి కీడును కొట్టి వేసుకునేది తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభావతాన్ని మీరు అక్కడికి సిద్ధపరచుకునే ప్రభా అయినా మీ యొక్క అనేకల్ని సిద్ధపరిచితంగా మమ్మల్ని ముందుకు నడిపించి మహిళ తండ్రి నీకే ఈ సంస్థ మహిమాగనత ప్రభావం వివేగంలో మీకే చెల్లిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం మీ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ప్రభాదేవ సర్వశక్తి మంత్రుడానికి వందాలిసయ అబ్రహాంక్ గొప్ప దేవ కృపా సత్య సంపూర్ణ జీవం గల తండ్రి నీకే వందాలేసయ నీకే కృతజ్ఞతలైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సజీలకు పెట్టుకుని మమ్మల్ని దివారా తమ్ములకు కాచి కాపాడి దినానికి ప్రభావ నూతనైన కృపను మాకు అనుగ్రహించిన నూతన అభిషేకాన్ని మాకు అనుగించినారు దాన్ని నీకు వందాలేసాయకే కృతజ్ఞతలైనా నీకే స్థుతుల సోతాలు అర్పించుకుంటాం మంచి ఆర్గ్యమాకు అనుగరించినారు తండ్రి నీకు వందలు చేసే ప్రతి పని పట్ల మీకు సమాధానం అనుగ్రహించారు ప్రభావకు అనుగ్రహించడం అనుగురి కూరుకున్న ప్రభావ మీరు మాకు అనిపించండిగా మీ సమస్త గణతక మహిమ ప్రభావము మహా చేసేసేసేసేసేసే మహేశ్వరం ఈ యుగంలో మీకు కలుగుతంగా కళ్యా ఇక మధ్య కనసంలో నైనా మీకు స్వరం కింది పింపేశానికి నీకు వందాలి ప్రవ నైనా ప్రతి దశలో ప్రభావ ఆ కల్వరిశీలను చూపించిన ప్రేమ గొప్పది ప్రభావ ఆ ప్రేమ మేము అనేకలను చూపించాల ప్రభావ మీ ప్రేమ స్వరూపంగా మేము తయారు కల ప్రభ నైనా ఈస మీలాగా మేము తయారు కల ప్రభావ నతని ఓ ప్రవ నతాన్ని ప్రతి దశలో ప్రభావ మనుషులు సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ప్రభ మీ ఉపదేశించాల ప్రభావ ఆయన మీ ప్రేమతో ప్రభావ వాక్యాన్ని ప్రకటించి అనికులు ఎంత నడిపించాలా నా తన అలాంటి ఆత్మ మాకు అందరికి అనుగ్రహించి మన ఆదిష్టం గొప్ప దేవానికి వందాలి సయ్యా కర్ణ చేతులు మీ ప్రభావ ప్రతి దశ అందరినీ సన్మానించాలా నా తన ఇసు ప్రతి ఒక్కరిని ఒక ప్రభావం తను ఆదరించాలా ప్రభావ మీరే మాకు సహాయపడండి గొప్ప దేవానికి వందాలిసాయ ప్రతి దశలో ప్రభా మీ ప్రేమను మేము చూపించాలా గొప్ప దేవ నా తన ఇస్తు ప్రభావ మీరు ఏ రీతిగా ప్రభావి లోకంలో వచ్చినారు ప్రభా ఏ రీతిగా అందరం ప్రేమించినారు ఎందరి పట్ల ఎట్లా మీకు ఎంత కనికరం చూపించినారు ఆ రీతిగానే మేము కూడా చూపించాలా ప్రభావ ఒకవేళ మా ప్లేస్ లో మీరుంటే ఎట్లా చేసినట్టు మేము చేయాలా ప్రభావ మీ యొక్క మనసుని మీద ఓ ప్రభావ నా తన ఇసు మీ మనసును ప్రభావం మేము నింపుకోవాలా మీమను మేము పొందుకోవాలా ప్రభావ మీ ప్రతి మీ ప్రేమను చూపించాలా అలాంటి గా మమ్మల్ని తయారు చేయని ప్రభావా వైరస్ బాధ్యతలందరినీ మీ స్వస్థపచ్చండి ఆ కలూరిసిల్లో మీరు పొందిన గాయలు స్వస్తి ఉంది ప్రభావాడు సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏ పరిశుద్ధ నామన హలయ మీరే స్వస్థపచ్చండి మహమనందండి కేవీపీ గ్రూపులను ప్రతి మీరు అందరినీ ఆశ్రించండి నూతనంగా అభిషేకించి మీకు గొప్ప సాక్షిని పెట్టుకోండి పలు జాబ్స్ లో పని పట్ల అంతట్ల మీరు సహాయకులను వైరస్ నుంచి వ్యాసించి మీరు కాపాడని మీరు కుల భద్రపచ్చుకోండి కృపగల తండ్రి వాళ్ళ కాకపోక మీతో నడిసే ప్రభావ ఇంకా మీ శ్రమల కాలంలో ఉంటున్నాం ప్రభావ ఈ శ్రమంలో ప్రభావ ఎవరు కూడా కదినిప్పుగడకుండా వాళ్ళు ఏ స్థితిలో పిల్లరు అదే స్థితిలో ప్రభావి పిలుపుకి తగినట్లు మీరు జీవించాలా మీలాగా మేము జీవించాలా తండ్రి మీరేమో సహాయపడండి మీ ఎక్కడ కూడా మేము మోసపోకుండా ప్రభావా ప్రతి దశలో ప్రభావ మోసం నుంచి మీ బయటపడాలా అనేక ప్రభావ ఈ లోకమంత మోసంతో నిండిపోయింది ప్రభావ మోసం నుంచి ప్రభావ భపజన సమయం మీ బయట తీసుకొని రావాలా అబద్ధ బోధ ప్రాణాలు వేస్తూ మనుషులైన సత్యమైన వాకిని ప్రకటించాలి మీ వాళ్ళు మీకు స్వాతంత్రంలో మీ మార్గంలో నడిపించాలా అలాంటి అభిషేకం అనుగ్రహించదిష్టమైన చంద్రశేఖర ముఖ్యుల ప్రభావానికి మంచి ఆగి ఉండండి అంక అన్న సేవ ఇంకా బలంగా వాడుతున్నారీ అనేక మంది విషయాలు మాకు బయలుపరచండి ప్రభావాన్ని నాది వన కుటుంబాన్ని దీవించి ఆశ్రదించండి నా తన ప్రతి పిల్లల నుంచి అగ్ని కంచి వెళ్ళి నా దృష్టి నుంచి మీరు కాపాడి మీరు పొల వైరస్ నుంచి వ్యాక్సిరించి మీరు కాపాడండి వాళ్ళ కెరియర్స్ మీరు దీవించండి నూతన అభిషేకించి ప్రతి చుట్టూ మీకు సాక్షి పెట్టుకోండి అధికారులు ప్రవాసిస్తా మీ కానీ ప్రభుత్వం చారి జ్ఞానం కలపూ నింప్రవ ఇంకా నూతన అభిషేక మీ సేవలు వాడుకోండి అన్న చూడటం నుంచి వెళ్ళి ప్రభావ నా తను ఇసే ప్రభుత్వం చేసే పని పట్ల ఉద్యోగ స్థలాల్లో ప్రతి స్థలాల్లో మీ టూరు నుండి మీరు ఒక్క విజయం వచ్చే మీ సముచిత జ్ఞానం చేతి ఇంకా అనేక మంది విషయాలు నా తల్లి మీరే సహాయపడడం ఇష్టమైన నా తోడుకుంది ప్రభావం సిద్ధపడాలా నీకులను సిద్ధపచ్చాలా నాటి సేవా జీవితులకు మళ్ళీ అందరూ నడిపించి ప్రతి చోట మీకు మనందరూ సాధన పెట్టుకుని రాకులు అందరినీ సిద్ధపచ్చుకోమని తర్వాత ఏస క్రీస్తు పరిషత్ నామూనా ప్రాదించినంతమేంద్ శ్రీ మగల మాపర్లోకప్ తండ్రి పరిశుద్ధ్రైన్ దేవ ఏసై నాయన రక్షక ఈ మధ్యాహ్న సమయం మందు మేమందరం కూడుకొని మిమ్మల్ని స్థితించుకోవడానికి అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి వందనాలు వేసా మేము వాక్యానుసారమైన జీవితాన్ని అనుసరించి మా జీవితాన్ని ముందు కొనసాగలాదని అనుగ్రహించండిసా మా ప్రార్థనలకు జవాబుగా మీరు ప్రభ ఈ కోవిడ్ కేసెస్ ని తగ్గించారే సార్ అందును బట్టి వందనములు స్తోత్రములు వేసాయి ప్రభా బీదవాళ్ళు డైలీ వేజ్ వర్కర్స్ ఎంతగానో బాధపడుతున్నారే సార్ వారికి మంచిగా పని దొరుకులాగా అనుగ్రహించండి సై ఏసఐ నాయన రక్షక అలాగే ఏసైయా ఎంతో మంది ఇంకా వేరే డిసీజెస్ తో బాధపడుతున్నారే సార్ ఇప్పుడు ఏసు రక్తంతో వారిని ప్రోక్షించి ప్రభ వారికి సంపూర్ణ స్వస్థత ఆరోగ్య బలంలను అనుగ్రహించండి సే ప్రభ ఆ నాలాంటి అన్ఎంప్లాయిడ్ యూత్ ఎంతో మంది మంచి జాబ్స్ మీరే అనుగ్రహించండి సే మీరే స్టడీ మీరే వేయండి సార్ అందరినీ మీరే కాచి కాపాడి దీవించండి సార్ ఈ గ్రూప్ సభ్యులను అందరినీ కాపాడండి సార్ ప్రభ ఇంకా మాలో ఏమైనా తప్పులను ఉంటే అవి మేము తెలుసుకొని మా నడవడికను సరిచేసుకునిలాగా అనుగ్రహించండి సార్ మాకందరికీ మంచి ఆరోగ్యాన్ని శక్తిని దయచేయండి సార్ ప్రభా నాయన రక్షక ఇంకా ఎంతో మందికి సువార్త రీచ్ కాలేదో వారికి రీచ్ అవ్వలాగా అనుగ్రహించండి సార్ అందరినీ మీరే కాచి కాపాడి దీవించి ఆశ్రవదిస్తారని విశ్వసిస్తూ ఈ కొద్ది వినపంలో క్రీస్తమ్మం పేట పాపను అద్వినయంగా వేడుకొనిచ్చినాను దేవ ఆమెన్ మన ప్రభు అయిన ఏసీ పరిస్థితి కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ వైరస్ బాధితులకి కేబీపీ గ్రూపులు ప్రతి బ్రదర్ సిస్టర్ కుటుంబాలకి సేవకుల కుటుంబాలకి సంఘాలు ప్రతి ఒక్కరికి సదాకాలం తోడేను కాక ఆ మెయిన్ సిస్టర్ ప్రెసిడెంట్ సరే ఓకే బాయ్ పేజ్డడం